విష్ం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవతనం ధ్యాత్సవి విఘ్నోపశాంతే అగజ పద్మాకం గజానఖర్నివనే కదం తం భక్దముస్మహే వాగీసాద్యాశు మనసర్వార్ధాముక్రమే యమ్ నృత్యాస్య స్ నమామి గజానం శలదిందు వికాశీమందా స్ఫురీందీవరలోచనా అరవిందరవిందరీంబు శ్రీరామచంద్రకాశ్రీతరి సమస్త కళ్యాణకురామ సీతముఖం నిరతర మంగళమాతనూత్ గురుర్బ్రహ్మా గురుణు గురుర్దే మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మీ శ్రీగరే నమ్మ హరి ఓం తత్సత్ శ్రీగ్యో నమ్మ శివాయరవే నము దివ్యాత్మ స్వరూపులైనటువంటి తల్లులదా తండ్రులద ప్రధానంగా ఈ ఆలయంలో వేంచేసి ఉన్నటువంటి అనసూయమ్మ సాక్షాత్తు మాతృశ్రీ గణపతి స్వరూపమైనటువంటి హైమమ్మ సకల దేవతాగణానికి సాష్టాంగ ప్రణిపాతములు సమర్పిస్తూ శ్రీమన్ మహాభారత గాథ శ్రవణం చేయడానికి వచ్చిన వస్తూ ఉన్న తల్లులకు తండ్రులకు ఆ తల్లి యొక్క దివ్య ఆశీసులు కలగవలసిందిగా కోరుతూ మన ఈ ప్రవచన ప్రయాణంలో నిన్న ఎక్కడ దాకా వచ్చామంటే ఇదిగో ఈ పై దాకా వచ్చాం ఇరవై నాలుగో తారీఖు లోపల ఇంకా నాలుగు చోట్లకు మారాలి పిల్లి ఏడు చోట్లకు మారుస్తుందట మనం ఇప్పటికీ మూడు చోట్లకు మారాము కనుక పిల్లలనే కదా కనుక ఇప్పుడు చాలు ఎక్కడ కూర్చున్నా ఎక్కడ చెప్పుకుంటున్నాం ఒక వేదిక ఉన్నదా లేదా ఎట్లా ఉన్నది వాటితో మనకేం సంబంధం లేదు ఆ నైమిషారణ్యంలో చెట్ల కింద కూర్చుని రాళ్లల్లో కూర్చుని విన్నారు సూతుల వారు కూడా ఒక గుట్ట మీద కూర్చొని చెప్పాడు ఆయన కనుక చెప్పటం కావాలి వినటం కావాలి ఎక్కడ ఉన్నాం ఎలా విన్నాం అనేటువంటిది కాదు చాలా దివ్యమైనటువంటిది వాత్సల్యాలయం తన వాత్సల్యాన్ని మన ఎందు నింపి ఆ తల్లి ఇక్కడికి చేర్చుకున్నది పాపం ఇబ్బంది పడుతున్నాడు పసివాడని ఎంతో ప్రేమతో ఇక్కడే ఉండేదమ్మ అనేక మంది వచ్చి దర్శనం చేసుకునేవాళ్ళు అటువంటి దివ్యమైన ప్రదేశానికి వచ్చాము ఉండేది కాదు ఎప్పటికి కూడా అమ్మ ఉన్నది అందులో ఏమీ ప్రత్యవాయం లేదు సందేహం లేదు మన ఈ ప్రవచన ప్రయాణంలో ఎక్కడ దాకా వచ్చాము అంటే కౌరవ పాండవుల యొక్క యుద్ధ విద్యా ప్రదర్శనం ముగిసింది ఇప్పుడైతే ఆ ప్రదర్శన ముగిసేది సాయంకాలం అయింది సూర్యాస్తమయం అయిపోయింది ఇక ప్రదర్శన లేదు అని చెప్పారు ఆ ప్రదర్శన మాత్రం అయిపోయింది చూడడానికి వచ్చిన వారంతా ఎవరితో ఉన్నవాళ్ళు వెళ్ళిపోయారు బాలకులంతా కూడా ఎవరితో ఉన్నవాళ్ళు వచ్చేశారు ఇక మిగిలింది అంటే గురువుగారైనటువంటి ద్రోణాచార్యునకు గురు దక్షిణ అందించుట విద్య పూర్తి అయ్యింది కదా ఆ విద్య యొక్క ప్రదర్శన కూడా పూర్తి అయ్యింది భీష్మాచార్యుడు కూడా చాలా ఆనందించాడు సంతోషించాడు ఆ విద్యా ప్రదర్శన సమయంలో అనేక రకాలైనటువంటి అవాంతరాలు వచ్చినాయని నేను చెప్పుకున్నాం కర్ణుడు వచ్చాడని అనేక రకాలుగా అక్కడ ఉండేటువంటి మహానుభావులంతా అతని విద్యా ప్రదర్శనకు కావలసిన అర్హతను పరీక్ష చేయడం కోసం చూసి మొత్తానికి కాలయాపన చేసి సాయంకాలం అయ్యేదాకా చేశారు అనేక రకాలుగా అతడు ప్రదర్శన కూడా చేశాడు అంగరాజ్యాన్ని దుర్యోధనుడు కర్ణునకు కట్టబెట్టాడు భీమసేనుడు ఒక్క మాట అన్నాడు ఆజ్యపాత్రలో ఉండేటువంటి ఆవిర్భాగమును కుక్క ముట్టుకుంటే ఎలా ఉంటుందో రాజ్యాన్ని కర్ణుడు పొందడం కూడా అలాగే ఉన్నది అని చెప్పాడు ఏ కారణం చేత ఎలా చెప్పాడు అంటే రాజ్యం ఇచ్చినటువంటి వాడికి ఇచ్చే అర్హత లేదు ఇచ్చిన ఎవరు దుర్యోధనుడు అతనికి ఇచ్చే అర్హత లేదు ఆనాటి లెక్క ప్రకారం రాజ్యం పుచ్చుకునేటువంటి అర్హత సూత వంశంలో పెరిగినటువంటి కర్ణునకు లేదు ఇవ్వడానికి అర్హత లేనటువంటి వాడు పుచ్చుకోవడానికి అర్హత లేనటువంటి వాడు ఇద్దరూ కలిసి వాళ్ళ నిర్ణయం వాళ్ళు చేసుకున్నాడు చుట్టూ ఉన్నటువంటి పెద్దలంతా ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉన్నారు కారణం ఏమంటే అనేక రకాలుగా అతడు వ్యతిరేకించే భావము కలిగిన వాడే కానీ సుస్పష్టంగా శాస్త్రాన్ని అనుసరించి వేదాన్ని అనుసరించి ముందుకు వెళ్ళగలిగినటువంటి వాడు కాదు దుర్యోధనుడు అతని చేత అవమానింపబడే కన్నా మాట్లాడకుండా ఉండడం మంచిది అనే ఆలోచనతో ఉన్నారే తప్ప ఎవరూ కాదు అనలేదు ఆ కారణం చేత భీమసేనుడు ఆవిర్భాగానికి సిద్ధంగా ఉంచినటువంటి పురోడాశమను కుక్క ముట్టుకుంటే ఎటువంటిదో కర్ణుడు రాజ్యాన్ని తీసుకోవడం కూడా అటువంటిదే అన్నాడు మిగతా వాళ్ళందరూ కూడా నవ్వుకున్నారే తప్ప ఏమీ మాట్లాడలేదు ఎవరిత్ర వాళ్ళు వెళ్ళిపోయారు మరుసటి రోజు ఉదయం శిష్యులంతా గురువుగారి వద్దకు వచ్చారు ఆ గురువు గారికి ఇంకా గురుదక్షిణ సమర్పించాలి ఏమిటి ఇవ్వదగినటువంటి గురుదక్షిణ ద్రుపద మహారాజును ఓడించి బంధించి తీసుకువచ్చి ద్రోణునకు అప్పగించాలి ఇది గురుదక్షిణ ఇంతకన్నా ద్రోణాచార్యుడు వేరే కోరదగింది లేదు కారణం ఏమంటే సంపద అంటారా సర్వసంపదలను అనుభవిస్తున్నాడు కౌరవ రాజ్యంలో భీష్మాచార్యుడు కావలసిన వసతులన్నీ చూస్తున్నాడు ఏ లోపం లేదు కనుక ఇంకా ఆయన కోరవలసినదేదీ లేదు నిండు కొలువులో తన భార్య ప్రక్కన ఉండగా అనుంగు స్నేహితుడయ్యుండి కూడా ఒక రాజుకి ఒక క్షత్రియునకు రాజ్య పరిపాలకునకు ఒక బీద బ్రాహ్మణునకు స్నేహము ఎక్కడ పొసగుతుంది అన్నాడు ద్రుపద మహారాజు దానికి సమాధానం చెప్పాలి అనుకున్నాడు ద్రోణాచార్యుడు పౌరుషం కలిగిన ఎవరైనా అనుకుంటారు ఆ కారణం చేత గురుదక్షిణ ఏమి అడిగాడు మనం చెప్పుకున్నా నిన్న ఏది గురుదక్షిణగా ఇవ్వాలి అంటే మనకు తోచింది కాదు గురువు అడిగినది ఇవ్వాలి ఎప్పుడైతే వీళ్ళు వెళ్ళి అడిగారో దృపద మహారాజును బంధించి తీసుకురమ్మన్నారు దుర్యోధనాథులు బయలుదేరారు ద్రుపద మహారాజు కూడా ద్రోణుని వద్దనే ఉండి ద్రోణినితో కలిసి భరద్వాజుల వారి వద్ద ధనుర్వేదాన్ని అధ్యయనం చేశారు సామాన్యమైనటువంటి అధ్యయనం కాదు కనుక దృపద మహారాజు కూడా తక్కువ వాడేవి కాదు ద్రోణుడు ఎంతటి వాడో ద్రుపద మహారాజు కూడా అంతటి వాడే దుర్యోధనాదులు ఆగగలుగుతారా మొత్తందరూ కలిసి వెళ్ళిన ద్రుపద మహారాజు చేత తరుమబడి వెనక్కు తిరిగి వచ్చారు ఏమీ చేయలేకపోయారు కౌరవులు ఇప్పుడు ఎవరు వెళ్ళాలి అంటే తన ప్రియ శిష్యుడైనటువంటి అర్జునుడు వెళ్ళాలి గురువు పాదాలకు నమస్కరించాడు ప్రదక్షిణం చేశాడు త్రిప్రదక్షిణం కురియా ప్రదక్షిణం చేసి నమస్కరించి గురుదేవ అనుమతి ఇస్తే నేను వెళతాను అన్నాడు కౌరవులకు పాండవులకు ఉన్నటువంటి తేడా ఇదే ఎప్పుడైతే గురుదేవుడు చెప్పాడో వెంటనే రథాలు అధిరోహించారు పరుగు పెట్టారు కౌరవులు కానీ పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడు మాత్రం ధర్మరాజు ముందుకు రాలేదు భీముడు ముందుకు రాలేదు నకుల సహదేవులు రాలేదు ఒక అర్జునుడు మాత్రమే వచ్చాడు కారణమేమంటే స్వకీయమైనటువంటి శక్తి ఎంతవరకు ఉన్నది అనేది తమను తాము పరిశీలన చేసుకుని ప్రవర్తించ ఈ పని నేను చేయగలనా చేయలేనా అనేటువంటి స్థితిని ఆలోచించకుండా ముందుకు వెళ్ళినట్లయితే ఈత రానివాడు నీళ్లల్లో దిగితే ఏమవుతుంది స్నానం చేసి బయటికి రావాలి అంతేగాని వాడు ఈతున్నాడు కదా అని తాను కూడా ఈతటం మొదలు పెడితే ఏమవుతాడు ఇక మీద దిగే అవకాశం కూడా వాడికి ఉండదు అటువంటి స్థితిలో తన యొక్క స్వకీయమైన శక్తి ఎంత ఉన్నదో ఆలోచించాలి రెండవది గురువు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కావాలి కనుక ఎవరికి నమస్కరించాలి గురు పాదాలకు చరణారవిందములకు నమస్కరించి తాను చేయవలసిన కర్మకు ఉద్యుక్తుడు కావాలి ఖచ్చితంగా ఆ పని చేశాడు ఎవరు పాండవులు అర్జునుడు ఆ ధర్మరాజు కానీ భీముడు కానీ ఎవరు ముందుకు రాలా ఎవరు వచ్చారయ్యా అంటే కేవలం అర్జునుడు మాత్రమే వచ్చాడు నీవే తగిన నువ్వు వెళ్ళి తీసుకురా అని మిగిలిన నలుగురు వాడిని పంపించారు గురువుగారికి నమస్కరించాడు రథాన్ని సిద్ధం చేశాడు చక్ర రక్షకులుగా నకుల సహదేవులను ఉంచాడు తనకు ముందుగా బాసటగా భీమసేనుని ఉంచాడు తాను రథాన్ని అధిరోహించాడు అర్జునుడు రథాన్ని తీసుకుని వెళ్ళాడు ధర్మరాజు మాత్రం ఎక్కడున్నాడు హత్యనాపురంలోనే ఉన్నాడు అతడు కదలలేదు సరాసరే ద్రుపద మహారాజు రాజ్యానికి వెళ్ళాడు స్వైర వీర విహారంతో యుద్ధం జరిగింది సరే ఆయన ఎన్ని బాణాలు వేశాడు ఈయన ఎన్ని బాణాలు వేశాడు ఎట్లా కొట్టుకున్నారు ఇది కాదు మనకు కావలసిన పరమావధి మొత్తానికి ఎగిరి ద్రుపద మహారాజు రథంలో దూకి ఆ ద్రుపద మహారాజు కొప్పు పట్టి తన రథ చక్రానికి కట్టేశాడు అర్జునుడు రథచక్రానికి కట్టాడండి ఆ రథాన్ని నడుపుకుంటూ తీసుకువెళ్తున్నాడు ఇప్పుడు ద్రుపద మహారాజు పరిస్థితి ఏమిటండి ఆ చక్రం తిరుగుతూ ఉన్నంతసేపు అతడు కూడా తల్లకిందులుగా తిరుగుతూనే ఉన్నాడు దీన్ని బట్టి వేదం ఒకటి బోధ చేసింది యజుర్వేదంలో అరవై ఎనిమిదవ అష్టకంలో తొంభై రెండవ పదము అని చెప్పాడు ఆ పదంలో ఏమన్నదండి చక్రావర్తిత స్థిత రాజన్ తథైవ ద్రుపదో ఉపస్థిత అని చెప్పాడు స్వకీయం ఇక్కడ తనదైనటువంటి శక్తిని ఆయన గొప్పదిగా భావించి ఎప్పుడైతే ఒక బ్రాహ్మణుణ్ణి నిందించాడో ఇప్పుడు అతడికి ఏ స్థితి కలిగింది అంటే చక్రము వలె తిరిగేటువంటి స్థితి కలిగింది ఎవడు తన యొక్క శక్తి గొప్పది అని అనుకున్నా వాడి పరిస్థితి కూడా అంతే అని వేదం యజుర్వేదంలో చెప్పబడి ఉన్నదండి ద్రుపద మహారాజుని ప్రత్యేకించి ఆ వేదంలో ఉటంకించారు ఆ ద్రుపదునికి పట్టిన గతి పడుతుంది అని కనుక ఎవరి శక్తి ఎంతవరకు ఉన్నదో బయట వాళ్లకు తెలియకపోవచ్చు కానీ వాడికి వాడికి తెలుసు చెప్పండి వేదాలు మీ సందేహం అర్థమైంది వేదాలు చాలా అపౌరుషేయాలి కదా దాంట్లో ఇది ఎట్టా ఉటంకించబడింది అని అంతే కదండి ప్రతి ద్వాపరయుగ నూతనలు ప్రతి ద్వాపర యుగంలోనూ కౌరవ పాండవులు ఉన్నారు అయితే ఆ కౌరవ పాండవుల యొక్క చరిత్ర ప్రతి ద్వాపరయుగంలోనూ జరుగుతూనే ఉంది ప్రతే త్రి ప్రతి త్రేతాయుగంలోనూ రామాయణం జరుగుతూనే ఉన్నది ప్రతి కృతయుగంలోనూ కృతకల్పం జరుగుతూనే ఉన్నది ప్రత్యేకించి ఈ కలియుగానికి ముందు వచ్చిన ద్వాపర యుగం అని మాత్రమే కాదు కనుక వేదాలలో ఖచ్చితంగా ఈ చరిత్రలన్నీ చెప్పబడి ఉన్నాయి ఆ మధ్య ఆయన ఎవరో చెప్పాడు వేదాలలో యేసుక్రీస్తుని గురించి ఉన్నదండి ఏసుక్రీస్తు ఇప్పటివాడు కదా వేదాల్లో ఎట్లా ఉన్నది ఉన్నది సిద్ధపురుషుడు జన్మిస్తాడు అనేటువంటి విషయం మాత్రం ఉన్నది అంతే తప్ప పేరు మాత్రం ఉటంకించి లేదు ఇక్కడ మాత్రం దృపద అని ఖచ్చితంగా చెప్పారు అయితే అసలు ఈ దృపద మహారాజు ఎవరు అర్జునుడు ఎవరు ద్రోణాచార్యుడు ఎవరు ఈ బంధించడమేమిటి ప్రతి మనిషి లోపల ఉండేటువంటి అహంకారము యొక్క రూపమే ద్రుపద మహారాజు జ్ఞానము యొక్క రూపమే ద్రోణాచార్యుడు సాధకుని రూపమే అర్జునుడు సాధకుడు ముందు ఎవరిని బంధించాలి ఎవరిని బంధించాలి ఆ జ్ఞానం పరిపూర్ణంగా పొందాలి అంటే సాధకుడు అహంకారాన్ని బంధించాలి ఎప్పుడైతే ఆ అహంకారాన్ని బంధించాలో బంధించడం దేనివల్ల ఇక్కడ కూడా ఎంతో గొప్ప ధర్మ చెప్పారండి అహంకారం అనేటువంటి దాన్ని బంధించి దాన్ని ఛేదించడం కాదు ఈ అహంకారాన్ని ఎవరికి ముడిపెట్టాలి అంటే జ్ఞానమునకు ముడిపెట్టాలి అర్థమైందండి కనుక అర్జునుడు అనబడేటువంటి సాధకుడు అహంకారం అనేటువంటి ద్రుపద మహారాజును ఆ చక్రానికి కట్టి తీసుకుపోయి ఎక్కడ జమ చేశాడు జ్ఞానరూపమైనటువంటి ద్రోణాచార్యునకు అప్పగించారు ఇప్పుడు జ్ఞానం ఏం చెయ్యాలి ఆ ద్రోణుణ్ణి సమా ద్రుపదుణ్ణి సంహరించాలా లేకపోతే ఏం చేయాలి సంహరించలేదు ద్రోణాచార్యుడు ద్రుపద మహారాజుని సంహరించలేదు ఎందుకు సంహరించలేదు కథాపరంగా ఒక మాట చెప్పాడండి అర్థం చేసుకుందాం మనం చక్కగా నా మాట మీకు వినపడుతుంది అవి ప్రశాంతంగా ఉంది ప్రశాంతంగా మూడు రోజుల నుంచి అల్లరి అల్లరిగా ఉన్నది నాకు ఇప్పుడు మనశ్శాంతిగా ఉంది మనశ్శాంతిగా ఎంతసేపు అయినా రెండింటి దాకా అయినా చెప్పుకుందాం ఎందుకంటే కింద కంశాలు కూడా మనకు కనపడవు అది అందుకనే వీడు ఆపడేమో అని గడియారం తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు మొన్నంటే ఇది పని చేయలేదు అందుకోసమని గడియారం అడిగా ఇప్పుడు పని చేస్తుంది జయగోపాలకృష్ణ భగవాను అహంకారమును సాకారంగా మార్చాలండి సాకారము అంటే భగవద్ రూపం అహంకారాన్ని మనం ఎట్లా మార్చాలి సాకారంగా మార్చాలి అహంకారాన్ని పోగొట్టుకోవటం కాదు కావలసింది అందుకోసమని ఈ అర్జునుడు ఎప్పుడైతే చక్రానికి కట్టి తీసుకువెళ్ళాడో గురువు గారికి అప్ప చెప్పాడు గురువుగారి పాదాల దగ్గర పడేశాడు అంటే జ్ఞానము యొక్క పాదముల వద్ద అహంకారాన్ని పడేశాడు ఇప్పుడు ద్రోణాచార్యుడు ఏమన్నాడు అయినా ద్రుపద మహారాజా నీవు ఆ రోజున ఒక్క మాట చెప్పావు ఒక్క బీద బ్రాహ్మణునకు ఒక రాజునకు స్నేహం పొసగుతుందా అని అడిగావు నీవు రాజ్య లక్ష్మిని వరించాను కదా అహంకారంతో నీ ఇష్టం వచ్చింటూ మాట్లాడి అవమానించావు నీవు కోరినట్లయితే ఈ రాత్రికి భోజనం పెడతాను అన్నావు నీవు నేను అభిమాన ధనుని భోజనం లేకపోయినా బ్రతుకుతాను ఇప్పుడు చెప్పు నీ రాజ్యం మొత్తం నాది అర్థమైందా అండి ద్రుపద మహారాజు రాజ్యం మొత్తం ఎవరిది నాది ఇప్పుడు స్నేహం పొసకుతుందా మాట్లాడవయ్యా నేను రాజ్యాధికారం కలిగినటువంటి వాణ్ణి రాజుని గెలిచిన వాడు నా శిష్యుడు గనుక రాజ్యం మొత్తం నాకే వస్తుంది నేను రాజుని ఇప్పుడు ఏమీ లేనటువంటి నీవు మరిద్దరికీ స్నేహం పొసకుతుందా లేదా చెప్పవయ్యా ద్రుపద మహారాజు గడగడ ఉనికిపోతున్నాడు ద్రోణాచార్యుడు చెప్పాడు నీకు వచ్చిన ప్రాణభయము ఏమీ లేదు కేవలం మన ఇద్దరి బాల్య స్నేహాన్ని గుర్తు చేసి నీ అహంకారమును సాకారముగా మార్చడం కోసమే ఇంత పనిచేశాను కారణమేమిటో తెలుసునా ఎంత గొప్ప మాట అన్నాడంటే నేను బ్రాహ్మణుడను అన్నాడండి ద్రోణాచార్యుడు అది పాఠం ఎప్పటికప్పుడు ఎదుటివాడికి బుద్ధి చెప్పడానికి తన యొక్క మేధస్సును ఉపయోగించాలి తప్ప బ్రాహ్మణుడు కక్ష తీర్చుకోవడం మాత్రం బ్రాహ్మణుని పట్ల ఉండరాదు ఎదుటివాడి మీద పగ తీర్చుకుందాం ఆలోచన బ్రాహ్మణునకు ఉండరాదు ఆ పగ తీర్చుకోవడం అనేది కాక వాడిని మార్చి మంచివాడుగా చేయటం అనేటువంటిది కావాలి రెండవది ఇప్పుడు నేను రాజ్యాన్ని రెండు భాగాలుగా విభజిస్తున్నా ఎందుకంటే ఎంత గొప్ప మాట అన్నాడో చూడండి జ్ఞానము యొక్క స్వరూపం అలా ఉంటుంది రెండు భాగాలుగా చేస్తున్నా దక్షిణ దిక్కున ఉండేటువంటి ద్రుపద రాజ్యం మొత్తం పాంచాల దేశాన్ని నీకు అప్పగిస్తున్నా ఉత్తర దిక్కున ఉన్నటువంటి రాజ్యాన్ని నేనే పరిపాలన చేస్తున్నా ఇప్పుడు చెప్పబయ్యా మన స్నేహం పొసగుతుందా లేదా ఎందుకంటే నీకు రాజ్యం ఉన్నది నాకు రాజ్యం ఉన్నది జ్ఞానము యొక్క విధానం అలా ఉండాలి అర్థమైందండి కనుక ఆ ద్రోణాచార్యుడు అజ్ఞానతత్వం ద్రుపదుడు అజ్ఞానతత్వం సాధకుడు అర్జున తత్వం ఆ అర్జునుడు సాధకుడు కనుక సాధించి తీసి వచ్చి ఇక్కడ పడేశాడు ఏ సాధకుడైనా ఆ చేయాలి ఎంత సాధించిన తర్వాత నేను సాధించాను అనే అహంకారం కనుక సాధకుడికి వచ్చినట్లయితే వాడు కూడా ఎవరుగా మారిపోతాడు అహంకారిగా మారుతాడు ద్రుపద మహారాజుగా మారుతాడు అవునా కదా అదే ఇప్పుడు మీ సందేహం తీరిందండి ఏదో ఇంకా తీరుతుంది ముందుకు వెళతాం కదా భారతం పూర్తి అయ్యే నాటికి సర్వ సందేహాలు తీరాలి అని అమ్మపాదాలకు నమస్కారం చేద్దాం కనుక దివ్యాత్మస్వరూపులరా అమేయమైనటువంటి శక్తి సంపదతో తన గురుదక్షిణ సమర్పించేశాడు ఎవరయ్యా అంటే అర్జునుడు చాలా ఆనందపడ్డాడు నాయనా నీవు నాకు గురుదక్షిణ నేను కోరింది సమర్పించావు గనుక ఎవ్వరికీ ఇప్పటిదాకా ఇవ్వనటువంటి బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని నీకు ప్రసాదిస్తున్నాను అని చెప్పాడు ఇది సామాన్యమైనది కాదు ఎక్కడ పడితే అక్కడ ఎవరి మీద పడితే వాళ్ళ మీద ప్రయోగించడానికి వేరు లేదు అమోఘమైన శక్తి సంపద కలిగిన వాడు శత్రుపక్షంలో ఉంటే ఆ సందర్భంలో తనను తాను రక్షించుకోవడానికి ఉపయోగపడేటువంటి అస్త్రమే బ్రహ్మ శిరోనామక అస్త్రం అంత దివ్యమైన అస్త్రాన్ని ప్రయోగించాడు ఈ అస్త్రాన్ని ఇచ్చినటువంటి దానికి ప్రతిగా ఒక వరం అడిగాడండి ద్రోణాచార్యుడు వరం అడగడం కాదు నియమం పెట్టాడు నీవు ఒంటరిగా ఎప్పుడూ నాతో ప్రతి ద్వంద్వయుద్ధం చేయకూడదు ఎవరు ఈ మాట చెప్పింది ద్రోణాచార్యుడు దీనివల్ల మనకు తెలిసిందేమి అంటే ఆ ద్రోణాచార్యునకు అర్జునుని వల్ల కూడా ప్రమాదం ఉన్నది అన్న సంగతి ముందే తెలుసు ఒకవేళ సమిష్టిగా అందరితో జరిగేటువంటి యుద్ధంలో పాల్గొంటే పాల్గొనవచ్చు అది వేరే విషయం ఒంటరిగా మాత్రం నువ్వు నా మీదకు యుద్ధానికి రావడానికి వీలు లేదు ఎందుకంటే క్షత్రియ బలం ఎటువంటిదో ఎప్పుడు ఎందుకు ఏ విధంగా మారుతుందో చెప్పలేము కారణం చేత ఎట్టి పరిస్థితుల్లోనూ రావడానికి వీరలేదు అని ఒక నియమాన్ని ఏర్పాటు చేసి అప్పుడు ఈ బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని అందించాడు పరమానందంగా తీసుకున్నాడు ఈ అస్త్రాలు ఉన్నాయే కేవలం ప్రయోగించడమే కాకుండా ఉపసంహారం కూడా తెలిసి ఉండాలండి ఈ ప్రయోగ ఉపసంహారాలు రెండు తెలిసినటువంటి వాడు ఆనాడు భూమండలం మీద ఇద్దరే ఇద్దరు ఉన్నారు ఒకరు భీష్మాచార్యుడు రెండవ వాడు ద్రోణాచార్యుడు ఈ ఇద్దరే ఇప్పుడు మూడవ వచ్చాడు ఎవరయ్యా అంటే అర్జునుడు ప్రయోగించడం ఉపసంహారం చేయడం రెండు కూడా తెలుసు రెండు ఉపదేశం చేశాడు అయితే ద్రోణాచార్యుడు బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని తన కొడుకైన అశ్వత్థామకు కూడా చెప్పాడు ప్రయోగించడం చెప్పాడు కానీ ఉపసంహారం చెప్పలేదు ఉపసంహారం చెప్పలేదు కనుక వాడు ప్రయోగించడు ఎప్పుడైతే అర్జునుడికి చెప్పాడో నాకు కూడా చెప్పు తండ్రి అని వెంటబడ్డాడు అందువల్ల ఉపదేశం చేశాడు చేశాడు కానీ ఉపసంహారం చెప్పలే ఉపసంహారం ఎప్పుడు చెప్పలేదో ప్రయోగించడానికి కూడా వాడు ఆలోచించవలసినటువంటి పని కనుక ప్రయోగ ఉపసంహారాలు తెలిసినటువంటి వాళ్ళు ఆనాడు అప్పుడున్నటువంటి భూమండలం మీద ఉన్నది ఈ ముగ్గురే భీష్మాచార్యుడు ద్రోణాచార్యుడు అర్జునుడు అంత దివ్యమైనటువంటి అస్త్రం ఇంకా మిగిలినదేమండి గురుదక్షిణ ఇవ్వడం కూడా అయిపోయింది ఇవాటి రోజున మనకు వచ్చేటువంటి భాగంలో రాక్షాగృహ దహనం హిడింబ హిడింబుని సంహారం బకాసుల సంహారం మూడు చరిత్రలు వస్తాయి భారతంలో ఉన్నటువంటి ఈ మూడు చరిత్రలు కూడా దివ్యమైనటువంటి రాజనీతి రాజనీతి జ్ఞానాన్ని కుటిలమైనటువంటి రాజనీతి జ్ఞానాన్ని కూడా తెలియజేస్తూ ఉంటాయి అర్థమైందండి కుటిలమైనటువంటి రాజనీతి ఉన్నది దివ్యమైనటువంటి ధర్మాన్ని అనుసరించిన రాజనీతి ఉన్నది ఈ రెండిటికీ కర్తలెవరయ్యా ధర్మాన్ని అనుసరించిన రాజనీతిని చెప్పినటువంటి వాడు బృహస్పతి కుటిలమైనటువంటి రాజనీతిని అందించిన వాడు శుక్రాచార్యుడు ఈ శుక్రాచార్యుడు రాక్షసులకు గురువు ఆ బృహస్పతి దేవతలకు గురువు ఇద్దరు బ్రాహ్మణులే అయినా ఇద్దరికీ గురువు ఒక్కడే అయినా వారి మార్గాలు మాత్రం వేరు చార్వాక సిద్ధాంతం శుక్రాచార్యునిది సా వైదికమైనటువంటి సిద్ధాంతం బృహస్పతిది అందుకనే దేవతలు కూడా ఎవరిని గురువుగా స్వీకరించారు అంటే బృహస్పతిని గురువుగా స్వీకరించారు కనుక ఆ బృహస్పతి అందించినటువంటి రాజనీతి దీంట్లో తెలుస్తుంది మనకు శుక్రాచార్యుడు అందించిన రాజనీతి కూడా తెలుస్తుంది రాజ్యం జరుగుతుంది తరువాత జరగవలసినటువంటి కార్యక్రమం చూడాలి కనుక ధృతరాష్ట్రునకు భీష్మాచార్యుల వారు కర్తవ్య నిర్వహణ చెప్పారు ఆ నిర్వహణను అనుసరించి ధృతరాష్ట్రుడు కాని విధానంలో తనకు ఇష్టం లేకపోయినా యుధుష్ఠిరునకు యౌరాజ్య పట్టాభిషేకం చేశాడంట యువరాజుగా యుధిష్ యుధిష్ఠిరుడు ధర్మరాజుని పట్టాభిషక్తుని చేశారు కాస్త కష్టమే కలిగింది చెయ్యడం ఎవరికి ధృతరాష్ట్రునకు తనకు కొడుకున్నాడు కదా పెద్ద కొడుకు తనవాడు కాకుండా తమ్ముడు కొడుక్కి రాజ్యాన్ని ఇవ్వడం తన చేతులతో తాను ఇవ్వడం చాలా కష్టంగా అనిపించింది అయినా ఓ పక్కన విధులుడు ఇంకొక పక్కన భీష్ముడు ఈ ఇద్దరి వల్ల అతను ముందుకు వెళ్ళలేక స్వతంత్రించి చెయ్యలేక చెప్పిన ప్రకారం చేయవలసిందే కనుక యువరాజుగా అభిషేకం చేశాడు ఆ యువరాజు ఉండవలసినటువంటి భవనాన్ని పాండవులకు అప్పగించారు పరిపాలనా విధానంలో కూడా ఏ భాగములు ఆయనకు అప్పగించాలో అవి అప్పగించారు ఆయా విధానాలను అనుసరించి అతడు కూడా ముందుకు వెళుతున్నాడు ధర్మరాజు కనుక చాలా దివ్యమైనటువంటి స్థితిలో పరిపాలన సాగిస్తున్నారు భవ్యమైనటువంటి స్థితిలో ప్రజలు కూడా ఆనందపడుతున్నారు కాలం గడుస్తోందా ప్రజలలో పాండవుల యొక్క ప్రాపకం బాగా పెరుగుతుంది ఎంతో కీర్తి ప్రతిష్టలు వస్తున్నాయి ఎవ్వరు చూసినా దుర్యోధనని గురించి ఒక్క మాట కూడా చెప్పటం లేదు ఆ ధర్మరాజు ఎంత గొప్పగా పరిపాలన చేస్తున్నాడు ఎంత గొప్పగా మమ్మల్ని చూస్తున్నాడు ఎంత ఆదరంగా చూస్తున్నాడు ఎంత ప్రేమగా చూస్తున్నాడు ఇలా అనేక రకాలైనటువంటి విషయాలు పాండవులను గురించి చెబుతున్నారే కాని ఈ కౌరవులను గురించి ఒక్కరు కూడా చెప్పటం లేదు అటువంటి స్థితిలో అసూయ కలిగిందండి ఎవరికి అసూయ కలిగింది ధృతరాస్తునకు అసూయ కలిగింది తనకు కలిగినటువంటి అసూయను ఎవరికి చెబుతాడు మిదురునకు చెప్పినా ప్రయోజనం లేదు భీష్మునకు చెప్పినా ప్రయోజనం లేదు ఇప్పుడు ఏం చేయాలి లేదు ఏమండి ఆ ధృతరాష్ట్రుని పరిస్థితి ఎట్లా ఉన్నది సత్యనృత పరుష ప్రియభాషిణీయాళురపి అర్ధపరావదన్య నిత్యయా ప్రచుర నిత్య వరంకనేవృపతి రాజు అయినటువంటి ధృతరాష్ట్రుని పరిస్థితి ఎలా ఉన్నది అంటే చిత్త చివరికి వారాంగణ ఇవ అన్నారు వేష్యవలే కేవలం తాను అనుకున్నది సాధించడమే తప్ప ఇంకేమీ లేదు సహజంగానే రాజులలో ఎటువంటి లక్షణాలు ఉంటాయో సత్య అనృతాచ ఒక్కొక్కప్పుడు నిజం చెబుతాడు ఒక్కొక్కప్పుడు అబద్ధం చెబుతాడు రాజు కూడా చెప్పారు కదండి తిక్కనగారు భారతంలోనే వేరే సందర్భంలో చెప్పారు ప్రాణ విత్తమాన భంగంబులందు బొంకవచ్చు అఘము పొందీపా ఇప్పుడు మనం దాన్ని అన్నిటికీ ఉపయోగించుకుంటున్నాం అంతే కదండి కానీ న్యాయంగా అప్పుడు కూడా అసత్యం చెప్పరాదు ప్రాణం పోతున్నా అసత్యం చెప్పరాదు డబ్బు వస్తుంది అనే ఆశతో కూడా అసత్యం చెప్పరాదు పరువు పోయినా సరే సత్యమే ఒకవేళ లోకంలో పరువు పోవచ్చు కానీ ఏమైనా సరే సత్యమే పలికినటువంటి వాడికి ఎక్కడ పరువు నిలబడుతుంది అంటే అక్కడ పరువు నిలబడుతుంది ఆ కారణం చేత సత్యవచనం చాలా గొప్పది రాజులు ఉన్నారే ఒక్కొక్కప్పుడు సత్యం చెబుతారు ఒక్కొక్కప్పుడు అసత్యం చెబుతారు పరుష ప్రియభాషిణీ ఒక్కొక్కప్పుడు చాలా కఠినంగా మాట్లాడతారు ఒక్కొక్కప్పుడు ఎంతో ప్రేమగా మాట్లాడతారు ఇప్పుడు తిట్లు తిడతారు కాసేపు ఆగిన తర్వాత ఇటు రావయ్యా అని పక్కన కూర్చోబెట్టుకుంటారు శరదంబుల చెపల చెత్తలు పో అన్నారే అట్లాగే రాజులు కూడా హింస దయాలు లపి హింసిస్తాడు ఆ రాజు ఒక్కొక్కప్పుడు వాడి మీదనే దయ చూపిస్తాడు అర్ధపరావధాన్య బాగా డబ్బు సంపాదిస్తాడు ఒకప్పుడు దాన ధర్మాలు చేస్తాడు న్యాయంగా అయితే సంపాదన దేనికోసమయ్యా అంటే దానం చేయడం కోసమేనట్టు కాళిదాసు గారు చెబుతాడు ఆ రఘువంశ సంజాతులైనటువంటి వాళ్ళు సంపాదిస్త బాగా వాళ్ళ వాళ్ళ లక్షణాలు చెబుతూ శైషవే అభ్యస్త విద్యాషిణాం వార్థకే మునివృత్తీనా త్యాగాయ సంవృతార్థానం శైశవే అభ్యస్త విద్యానాం చిన్నతనంలో విద్యాభ్యాసం చేస్తారుషిణాం యవ్వనం వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి సుఖాలు అనుభవిస్తారు వాళ్ళు అనుభవింపలేని సుఖం అంటూ ఏది వార్ధకే మునివృత్తినం ఎప్పుడైతే వార్ధక్యం వచ్చిందో వెంటనే ఈ సుఖాలన్నింటినీ పక్క పెట్టి ఉంటారు యోగేనాతను తేజ చిత్త చివరికి యోగ సాధన చేత ఈ శరీరాన్ని వదిలేస్తారు ఇవాళ రోజున యోగ సాధన దేనికి చేస్తున్నామండి మనం తరించడానికి చేస్తున్నామా తలనొప్పి తగ్గడానికి చేస్తున్నామా ఇదిగో ఈ విధంగా యోగం చేస్తే తలనొప్పి తగ్గును ఈ విధంగా యోగ సాధన చేస్తే నడుము నొప్పి తగ్గును ఈ యోగ సాధన చేస్తే మోకాళ్ళ నొప్పులు తగ్గును ఈ విధమైన యోగ సాధన చేస్తే షుగర్ కంట్రోల్కును ఏమంటే బీపీ తక్కువను ఈ శరీరాన్ని నిలబెట్టుకోవటం కోసం యోగం చేస్తున్నామా దేనికోసం చేస్తున్నాం అనేక రకాలైన యోగా స్కూల్స్ వస్తున్నాయా లేవా కానీ రఘువంశానికి చెందినటువంటి రాజులు యోగేనా త్యజాత్ యోగ సాధన చేత చిత్తవరికి శరీరాన్ని వదిలిపెట్టి యోగంలో లీనమవుతున్నారు వాళ్ళు మరి సంపాదిస్తారు కదయ్యా దేనికోసం సంపాదించారు త్యాగాయ సంబృతార్థాన ఎందుకోసమయ్యా వాళ్ళు సంపాదించేది అంటే కేవలం త్యాగం చేయటం కోసమే సంపాదిస్తారు ఎంత గొప్ప విశేషం ఎవ్వరు సంపాదించినా దేనికోసమయ్యా అంటే త్యాగం చేయటం కోసమే రెండు రకాలైన త్యాగాలున్నాయి పరార్ధత్యాగము స్వార్థత్యాగము అర్థమవుతుందండి స్వార్థత్యాగం అంటే భగవంతుడు ఇచ్చినటువంటి ఈ శరీరాన్ని నిలబెట్టుకోవటం కోసం వెచ్చించేటువంటి దాన్ని స్వార్థత్యాగము అంటాం అది కూడా త్యాగమే ఎందుకని ఈ శరీరాన్ని నువ్వు తెచ్చుకున్నావా భగవంతుడు ఇచ్చాడా వాడు ఇచ్చాడు కనుక దాన్ని నిలబెట్టుకోవాలి వాడు మళ్ళీ తీసుకువెళ్ళేదాకా నిలబెట్టుకోవాలి కనుక దాన్ని నిలబెట్టుకోవటం కోసం నీవు చేసేటువంటిదంతా స్వార్థ త్యాగం రెండవది పరార్థత్యాగం పరోపకారం కోసం చేసేటువంటి త్యాగం ఈ రెండు రకాలైనటువంటి త్యాగాల కొరకే మనం సంపాదిస్తున్నాం అర్థమైందండి కాకపోతే దీంట్లో ఏం చేస్తున్నాం ఓ భార్యను తెచ్చుకుంటున్నాం ఆవిడ్ని పోషించడానికి కొంత ఖర్చు పెడుతున్నాం పిల్లల్ని తెచ్చుకుంటున్నాం వాళ్ళని పోషించడానికి కొంత ఖర్చు పెడుతున్నాం ఈ స్వార్థత్యాగం అనేటువంటి దానికి కొమ్మలు కూడా వచ్చినాయి పరార్థత్యాగం అనేటువంటి దానికి మొదలంట ఊడి కింద పడుతున్నది పరార్థత్యాగం కనపట్టలేదు స్వార్థ త్యాగం మాత్రం ఏమైందండి శాఖ కోప సంక్రమణం అవుతున్నది దానివల్ల మనిషి మనిషిగా మిగిలిపోతున్నాడు దైవంగా మారకుండా అందువల్ల బాగా డబ్బులు సంపాదిస్తారు ఈ రాజులు కూడబెడతారు అప్పుడప్పుడు దాన కూడా చేస్తూ ఉంటారు నిత్యవ్యయ ప్రచుర నిత్య ధనాగమాచ ఖర్చు పెట్టడం కూడా విపరీతంగా ఖర్చు పెడతారు సంపాదించడం కూడా ఆ పన్నుల రూపంలో ఈ పన్నుల రూపంలో ఎంతో ఖర్చు పెడతారు వారాంగనేవన్ రూపనే తెరనేక ఈ రాసులు వాళ్ళు వేష్యల ఒక్క చిత్తంతో మాత్రం ఉండరు అనేక రకాలైనటువంటి చిత్తవృత్తులు కలిగి ఉంటారు రాజులేనటువంటి వాళ్ళు అని చెప్పాడు వ్యాసభగవానుడు కనుక ఎన్ని రకాలైనటువంటి ధర్మాలు ఎన్ని రకాలైనటువంటి వ్యసనాలు ఎన్ని రకాలైనటువంటి సంపదలు ఇవన్నీ ఉన్నాయో వాటిని అన్నిటినీ అనుభవిస్తూనే ఉంటారు ఈ ధృతరాత్రుడు పాండురాజు అటు కనుక పాండురాజు ఉన్నప్పుడు కూడా దివ్యమైన వైభవాన్ని అనుభవించాడు తానే రాజునని ఆనందపడ్డాడు వాడు ఎప్పుడో నోటి కోటికోసారి వస్తాడు ఏమండి ఆ ఇప్పుడు ఫార్క్లో ఉన్నవాడు ఇక్కడ ఇల్లు కొనుక్కుంటున్నారు ఎవరు గొప్ప చెప్పారు మీరు అద్దె కట్టక్కర్లేదు మా ఇంట్లో దీపం పెడితే చాలు అన్నారు వాళ్ళు వచ్చారు ఆ ఇంట్లో ప్రవేశించారు వాడు ఎప్పుడో వస్తాడు ఇల్లు మాదే అనే స్థితి వీడికి కలుగుతుందో ధృతరాష్ట్రుని పరిస్థితి కూడా అంతే చిట్టదివరికి వాడు కన్నుముయ్యనే మూశాడు ఆ పాండురాజు మూశాడు కదా అనుకుంటే ఇప్పుడు ఎవరు వచ్చి పడ్డారు ఆ కొడుకులు వచ్చి పడ్డారు ఈ భీష్ముడు ఈ వెదురుడు చెరోగలాగా చెవు దగ్గర పడి ఏడుస్తున్నారు ఎక్కడికక్కడ నన్ను ముందుకు వెళ్ళనివ్వటం లేదు అటువంటి స్థితిలో ఏం చేయాలి అని ధర్మరాజుకే ఔరాజ్య పట్టాభిషేకం చేస్తే ఆ ధర్మరాజు కూడా దురతరాజుని మించినటువంటి కీర్తి ప్రతిష్టలను పొందుతున్నాడు ఇది అసూయగా మారిందండి ఎప్పుడైతే అసూయగా మారిందో హుత్సుకాఠ పాండవా నిత్యం త్రమే నిశ్చితమం సంధి విగ్రహ కారణం కణికుడు అనే పేరు కలిగినటువంటి ఓ బ్రాహ్మణుడు ఉన్నాడు ధృతరాష్ట్రుని ఆస్థానంలో మంత్రిగా వాడి పేరు ఏమిటండి కణికుడు నిప్పు కణిక అది గుర్తుపెట్టుకుంటే వాడి పేరు వచ్చేస్తుంది ఆ కణికుడు అనేవాడిని పిలిచాడండి ఎవరు చెప్పాలి వీడికి మంచి ఉపాయం ధృతరాష్ట్రునికి విదురుణ్ణి అడిగినా మంచిది కాదు భీష్ముడిని అడిగినా మంచిది కాదు అసూయ కలిగింది కనుక ఆ ధర్మరాజును ఏం చెయ్యాలో చెప్పగలిగినటువంటి వాళ్ళు ఆ ఆస్థానంలో లేరా అంటే ఉన్నారు వాడు కూడా బ్రాహ్మణుడే మంత్రులందరూ కూడా బ్రాహ్మలేనండి లోకంలో ఎప్పుడు అప్పటి నుంచి మొన్న మొన్నటి తిమ్మ ఋషు వరకు మంత్రులందరూ ఎవరయ్యా అంటే బ్రాహ్మణులే ఎందుకంటే సరి అయినటువంటి ఆలోచన చేసి ఏ సందర్భంలో ఎప్పుడు ఎటువంటి ఎత్తు వేసి ఎవరిని పడగొట్టాలో చెప్పగలిగినటువంటి వాడు బ్రాహ్మణుడు అందుకనే ఇప్పుడు తిమ్మ ఋషు గారు కూడా మంత్రిగానే పనిచేశాడు చాలా కాలం అర్థమైందండి ఎర్రా ప్రకటన మంత్రిగా పనిచేశాడు ఆయన అనేక రకాలుగా ఈ బ్రాహ్మణులే రాజుల వద్ద ఉండి సహకరించేవాడు క్షత్రియులు మాత్రం కేవలం సింహాసనం మీద కూర్చోవడం వీళ్ళు చెప్పిన పని చేస్తూ ఉండడం ఇప్పుడు ధృతరాష్ట్రుడు తన దగ్గర ఉన్నటువంటి గొప్ప కుటిల నీతిజ్ఞుడైనటువంటి కణికుని పిలిచాడు వాడిని అడుగుతున్నాడు ఉత్సుకాండవా నిత్యం ఓ మంత్రి మంత్రివర్య ఆ పాండవులు రోజు రోజుకు బాగా ఎదిగిపోతున్నారయ్యా ఆ ఎదిగిపోవడం చేత టేప్యో అసూయ ద్విజోత్తమ దానివల్ల నా మనస్సులో అసూయ జనించిందయ్యా ఉన్న విషయం ఉన్నట్టు చెప్పేశాడు నిర్మోహమాటంగా మనవాడే కదా చెబితే ఏమనుకోలే అనే ఉద్దేశంతో నాకు అసూయ కలిగింది తత్రమే నిశ్చితం సంధి విగ్రహ కారణం ఆ అసూయను పోగొట్టుకోవాలి అంటే నేను ఏ రాజనీతిని అనుసరిస్తే పోగొట్టుకోగలుగుతాను అని అడిగాడండి ఇక్కడ అర్థం ఏమిటంటే రెండు రకాలుగా మనం భావించాలి మొదటి భావం సహజంగా అసూయ కలిగితే మనం చనిపోతాం కనుక ఆ అసూయ కలగకుండా ఉండాలి అంటే ఎటువంటి సాధన చెయ్యాలి అని అడగడం అనేటువంటిది మొదటి విధానం రెండవది ఎవరి వల్ల అసూయ కలిగిందో వాణ్ణి నాశనం చేస్తే ఈ అసూయ ఏమవుతుంది పోతుంది ఇప్పుడు ధృతరాష్ట్రుడు అడిగింది అసూయని పోగొట్టుకోవడం రెండు విధానాలు చెప్పుకున్నాం మనం ఇప్పుడు మొదటి విధానాన్ని గురించి అడిగాడా రెండో విధానాన్ని గురించి అడిగాడా చెప్పండి మీరు రెండో విధానమే మొదటి విధానం అయితే ఎవరిని అడగవలసిన పని లేదు తనంతట తానే ప్రయత్నం చేసి సాధన చేసి పోగొట్టుకోవాలి ఏ విధానంలో ఆ ధర్మరాజుకు బుద్ధి చెప్పాలి వాడిని ఎలాగైనా ఈ రాజ్యం నుంచి తప్పించాలి ఏదో పరిస్థితుల్లో తప్పని స్థితిలో వాడికి రాజ్యాన్ని అప్పగించాం ఇప్పుడు ఆ రాజ్యాన్ని అప్పగిస్తే వాడు అలా స్థిరపడిపోతే చెట్ట ఎటువంటి పరిస్థితి వస్తుంది ఏ ఒక్కడూ కూడా ఈ ధృతరాస్తుని వద్దకు వచ్చి తన సమస్యను చెప్పేటువంటి స్థితిలో ఉండడు అప్పుడు ప్రధానమైనటువంటి ఆధారం ఎవరవుతారు ధర్మరాజే అవుతాడు నా చేతులతో నా సింహాసనాన్ని నేనే విర్రగొట్టుకున్న వాడిని అవుతా కనుక ఖచ్చితంగా ధర్మరాజును అక్కడ లేకుండా చేయాలి ఏ పద్ధతి ప్రకారం చేస్తే బాగుంటుంది గొప్ప రాజనీతిజ్ఞుడు ఆ కణికుడు శుకరాచార్యుడు దగ్గర ఉండేటువంటి రాజనీతిని మొత్తాన్ని అధ్యయనం చేసినవాడు వాడు చెబుతున్నాడండి నాక్షిత్వాణి నా కృత్వా కర్మ దారుణం నా ఖత్వాతీవ ప్రాప్తి మహతి శ్రీయం ధృతరాష్ట్ర మహారాజా చాలా మంచి ప్రశ్న వేసేవయ్యా నన్ను అడగడం నా అదృష్టం ఆ బ్రాహ్మణుడు చెబుతున్నమాట నన్ను అడగడం నా అదృష్టం నేను అరమరికలు లేకుండా నీకు ఎప్పుడూ కూడా మనకు శత్రువు అనుకున్నటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాణ్ణి చంపరాదు చంపినట్టయితే ఏమవుతుంది ప్రజలలో అతనికి ఇంకా పలుకుబడి పెరుగుతుంది సానుభూతి పెరుగుతుంది రే పొద్దున వాడి కొడుకు వస్తాడు మనం లోకల్లో చూస్తున్నామా లేదా అంట ఎప్పుడో ద్వాప్రయుగంలోనే కణికుడు చెప్పాడు ఈ న్యాయాన్ని అందుకనే వెళ్ళిపోయిన వెంటనే అనేక పత్రాలు తెచ్చి నేనే ముఖ్యమంత్రి కావాలి అని సంతకం పెట్టడానికి మొత్తం వచ్చి అడిగాడు కొడుకు అడిగాడా లేదా సానుభూతి చేత ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన వస్తుంది అందువల్ల వాడిని చంపకూడదు నాక్షిత్వ పరమ మర్మాని ఇది గొప్ప రహస్యం తెలివి తక్కువ వాడే చంపుతాడు కానీ తెలివైన వాడే బొడుగు చంపడు నా కృత్వా కర్మ దారుణం వాటి పట్ల ఎటువంటి అఘాయిత్యము చేయకూడదు ఒకవేళ చేసిన మనం చేసినట్టుగా కనపడకూడదు నాకృత్వ కర్మాణి పరమ దారుణం వాడి పట్ల శత్రువు పట్ల ఎటువంటి దారుణమైన కర్మను మనం ఆచరించరాదు ఎంతో స్నేహంగా ఉన్నట్టుగా ప్రవర్తించాలి వాడితో అలాగే ఉండాలి మత్స్యకతీ వప్నోతి మిం త్రియం సందర్భాన్ని చూచివాడు లేకుండా చేయాలి దేనివలే ఒక గాలమునకు ఎర్ర కట్టి వేస్తే చేప వచ్చి దాన్ని పట్టుకుంటుంది కదా ఆ చేపను పైకి లాగి ఐదు నిమిషాలు ఆగితే చేప కాస్తా ఏమైపోతుంది నువ్వేమీ దాన్ని ముట్టుకోవక్కర్లేదు కొట్టక్కర్లేదు చంపక్కర్లేదు బాణం వేయక్కర్లేదు ఏమీ చేయక్కర్లా దానికి ఆశ చూపి దానికి కవలసిన పదార్థాన్ని అక్కడ ఉంచి దానికి తగులుకున్న వెంటనే ఏం చేస్తున్నావు అక్కడి నుంచి తప్పించి ప్రక్కకు వేస్తున్నావు ఐదు నిమిషాలు అయ్యేటప్పటికి దానంతరం మరణిస్తుంది అటువంటి పని చెయ్యాలయ్యా అంతే తప్ప మన చేతులకు మట్టి అంటరాదు ఇది మొదటి విధానం ఇక రెండవది చెబుతున్నాడండి అక్షత్ర ఆ పద్యాపది కాలే చుర్వీత విచార ఏతు శత్రువుల యొక్క రహస్యాలను గూఢచారుల ద్వారా ప్రతిక్షణం మనం తెలుసుకుంటూ ఉండాలి ప్రతి మనిషికి ఏదో ఒక బలహీనత ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే మనస్సు ఉన్నది కనుక మనస్సు ఎప్పుడూ కూడా మనిషికి ప్రక్కగా పని చేస్తుంది తప్ప దాంట్లో వాటితో కలిసి పని చేయదు అర్థమైందా అండి జయగోపాలకృష్ణ భగవాను వాతావరణం చల్లగా ఉంది పైన ఫ్యాన్ ఉన్నది నా ఉపన్యాసం చోళ్ళ పాటలా ఉన్నది ఏమండి అంతే ఎట్లా అయితే కిందే చెప్పుకుందాం ఏముండో చాలా గొప్ప విశేషాన్ని చెప్పారండి ఈ శ్లోకంలో అక్షద్రద్రదర్శి సార్ గూఢచారుల ద్వారా శత్రువుల యొక్క రహస్యాలను పరిపూర్ణంగా ప్రతిక్షణం మనం గమనిస్తూనే ఉండాలి తెలుసుకుంటూనే ఉండాలి మన యొక్క రహస్యాలు వాడికి తెలియకుండా చూసుకుంటూ ఉండాలి ఎవరిని అయితే మనం తప్పిద్దాము అని అనుకుంటున్నామో వాళ్ళ పట్ల ఈ విధమైన విధానాన్ని మనం చాలా వేగంగా ప్రవర్తింపచేయాలి వాళ్ళ రహస్యాలు మనకి తెలియాలి మన రహస్యాలు వాళ్ళకి తెలియకూడదు గూఢచారులను ప్రతి క్షణం ప్రతి క్షణం అక్కడికి పంపుతూనే ఉండాలి వాళ్ళ ద్వారా తెలుసుకుంటూ ఉండాలి చేయిన్ లాగా వృత్రాసురుని చరిత్ర ఎప్పుడన్నా విన్నారా అండి వృత్రాసురుడు భాగవతంలో కూడా వస్తుంది వేదాలలో ఉన్నది ఆ చరిత్ర వృత్రాసురున్నది ఆ వృత్రాసురుణ్ణి దేవతలు సంహరించలేక సాక్షాత్తు నారాయణుని వద్దకు పెడితే నాయన శత్రువు ఎవడో వాడితోనే స్నేహం చేయండి నారాయణుడే సలహా ఇచ్చాడు వాడితో స్నేహం చేయండి మిమ్ములను బాగా నమ్మించండి బాగా నమ్మి మీతో కలిసిపోయి అతడు ఏ విధమైనటువంటి ప్రతి అపకారాన్ని చేయలేడు అనేటువంటి స్థితి వచ్చిన తర్వాత అప్పుడు వాడిని సంహరించండి ఈ ఉపాయం చెప్పింది ఎవరు నారాయణుడే వెంటనే మనకు సందేహం వస్తుంది ఎవరి భగవంతుడు కూడా తన వాళ్ళు పరాయి వాళ్ళు అనేటువంటి తేడా ఉంటుందా ఎందుకు ఇట్లా సలహా సలహా చెప్పాడు అంటే వాడు రాక్షస అంశతో జన్మించాడు కనుక అతడు చేసింది రాక్షస కృత్యం కనుక అర్థమైందా తప్పు చేసింది మన పిల్లవాడే అయినా తల్లి దండించకుండా ఉంటుందా దండిస్తుంది కానీ సంహరించదు దెబ్బ వేస్తుంది మంచి చెబుతుంది దెబ్బ కొట్టిన తర్వాత తానే వచ్చి ఆ యశోద అన్నట్టుగా నా చేతులు విరిగిపోను మా అబ్బాయిని నేనే కొట్టుకున్నాను అదిగో వాడికి మూలంగా కొట్టే మా అబ్బాయి చాలా మంచివాడు అని అప్పుడు పెద్ద పంచాంగాన్ని చెబుతుంది ఎందుకంటే తన పిల్లవాడి మీద తల్లికి ఉన్నటువంటి ప్రేమ ఆ ప్రేమకు పేరేమిటో చెప్పండి అమ్మకు పిల్లవాడి మీద ఉండే ప్రేమ పాశల్యం అన్నా ప్రేమన్నా ఒక్కటే కాదు కాదు కాదు అవ్యాజ ప్రేమ కారణములేని ప్రేమ కొడుకు మీద వాడేదో మంచి పని చేశాడనో వాడేదో ఆస్తి తీసుకొచ్చాడనో పట్టు చేరుకొని పెట్టాడనో ప్రేమ ఉండదు వాడు ఏం చెయ్యకపోయినా తల్లికి వాడి మీద ప్రేమ తండ్రికి ఉండకపోవచ్చు ఒకప్పుడు ఆ తండ్రి కోపం వస్తే ఏం చేస్తాడు ఇరవై ఐదేళ్ళు వచ్చినా నీకు బుద్ధి ఉందా లేదా సర్వ నాశనం చేస్తున్నావు ఇంకా నీకు నాకు సంబంధం లేదు నా ఇంటి వచ్చి నువ్వు వెళ్ళిపోనా ఆస్తిలో చిల్లికి నీకు ఇవ్వను అని బయటకి గెంటేస్తాడు ఆ గెంటిని తండ్రి ఆఫీస్కి వెళ్ళిపోతాడా వీడి వయస్సు వెళ్తా చెప్పాడు తండ్రి ఇరవై ఐదేళ్ళని చెప్పాడు అవునా వాడు వాటిలో కూర్చుంటాడు తలంచుకుని తండ్రి ఆఫీసుకి వెళ్ళిపోయాడు అమ్మ ఏం చేస్తుందో తెలుసునండి కంచంలో అన్నం పెట్టి మంచి ముద్దపప్పు ఆవకాయ వేసి కలిపి ఇంత నెయ్యి పోసి బయటికి తీసుకొచ్చి ఊరే మీ నాన్న మాట వినకూడదురా ఎందుకురా ఆయన బాధ పెడతావు ఎప్పుడు ఏమో ఒక్క ముద్ద తిన్నా నోట్లో పెడుతుంది వాడికి ఏమంటారండి ఈ ప్రేమను అవ్యాజము కారణం లేనటువంటి ప్రేమ తల్లికి కారణం ఉండవలసిన పని లేదు కొడుక్కి మాత్రం కారణం ఉండాలి అని అనుకుంటున్నాడు ఇవాళ పరిస్థితుల కనుక అంత దివ్యమైనటువంటి ప్రేమను మనం కూడా వలకపోయాలి ఎవరి పట్ల శత్రువు పట్ల అలా వలకపోయట వాడు మనల్ని పరిపూర్ణంగా విశ్వసిస్తాడు ఆ విశ్వాసం వాడికి కలిగిన తర్వాత వాణ్ణి సంహరించవచ్చు ఎంత గొప్ప విచారం కుల్వీత విచార ఏతు అంత నమ్మకం కలిగిన తర్వాత అప్పుడు వాడిని ఏ విచారం లేకుండా సంహరించవచ్చు అప్పుడు సంహరించినట్లయితే వీడే సంహరించాడు అనేటువంటి సందేహం కూడా ఎవరికి కల కలగకుండా అట్లా దయాస్మిన్ కర్తవ్య శరణాగత్యుత హన్యాదమిత్రం దాన తూర్వాపకారిణం ఆ శత్రువు పూర్వకాలంలో ఒకవేళ మనకు అపకారం చేసినా ఆ అపకారాన్ని మనం తలసరాదు నువ్వు ఫలానా అపకారం చేశావు అయినా నేను నీకు చేస్తున్నా అని అనకూడదు నా యోగం అట్లా ఉన్నదయ్యా అందుకనే నీకు అట్లా చేయాలని బుద్ధి పుట్టింది నువ్వు చేశావు లేకపోతే చేస్తావా నువ్వు ఎంత మంచివాడివి అని వాడిని పుక్కడాలే తప్ప నువ్వు అప్పుడు అపకారం చేశావు అయినా నేను నీకు ఉపకారమే చేస్తున్నా అంటే వాడికి లోపల ఎక్కడో గుచ్చుకుంటుంది అందుకనే అంత జాగ్రత్తగా మాడాలి మాట్లాడాలి దయ అన్న తస్మిన్ కర్తవ్య ఖచ్చితంగా వాడి పట్ల ఎంతో దయా దాక్షిణ్యము కలిగిన వాడిలా ప్రవర్తిస్తూ ఏం చేయాలటండి హన్యాత్ అమిత్రం తనేన తథా పూర్వాపకరణం వాడి శత్రువులు ఎక్కడున్నారో వెతకాలటండి మనకు శత్రువైన వాడి శత్రువులు ఎక్కడున్నారో వెతికి వాళ్ళనందరినీ కూడా తన మిత్రులుగా చేసుకోవాలి వీరందరి యొక్క సాహచర్యంతో సమయాన్ని చూసి వాడిని నువ్వొక్కడివే ఆ పని చేయలేవు నువ్వొక్కడివే చేస్తే నీ మీద మాత్రమే లోకం ఏం చేస్తుంది బురద తల్లుతుంది ఎప్పుడైతే వీరిని కూడా కట్టుకుంటావో లేవండి ఏమవుతుంది తిలా పాపం అందరికీ వస్తుంది అప్పుడు నువ్వు ఒక్కడివే అనుభవించకుండా పోతుంది వాణ్ణి నమ్మించి నమ్మించి నమ్మించి ఏ విధంగా చంపాలో తెలుసునా ధృతరాష్ట్ర మహారాజా భుజము మీద ఉన్న నీటి కుండను ఉత్తకుండ కాదండి భుజము మీద ఉన్న నీటి కుండను రాతి మీద వదిలినట్లుగా సంహరించాలి నీళ్లతో ఉన్న కుండను రాతి మీద వదిలితే ఏమవుతుందండి బున పగులుతుంది ఆ పగలటం కూడా రెండు ముక్కలో మూడు ముక్కలో కాదు మూడు వందల ముక్కలు అవుతుంది మళ్ళీ అతికించడానికి వీలు స్థితిలో ఆ విధంగా చంపాలి వాడిత్యాట్ వాడు చనిపోయిన తర్వాత ఏం చేయాలో తెలుసునా ఇప్పుడు మనం ఆ సినిమాల్లో వాటిల్లో చూస్తూ ఉంటాం చనిపోయిన తర్వాత మనమే ఓ దండ తీసుకువెళ్ళి వాడి శవానికి వేసి ఆహాహా ఎంత మంచివాడు ఇటువంటి వాడిని భగవంతుడు ముందు తీసుకెళ్లాడు నా పోటీ దుర్మార్గుని తీసుకెళ్ళినా బాగుండేది కదా అని అక్కడ ఉన్న వాళ్ళందరూ వింటూ ఉండగా పెద్దగా రోధించాలి ఈ న్యాయాలన్నీ ఎవరు ఎవరికి చెబుతున్నారండి కణికుడు ధృతరాష్ట్రునకు చెబుతున్నాడు ఊరికే చెప్పటల్లా ధృతరాష్ట్రుడు కూడా వాడిని అడిగాడు ఉరే ఏం చేస్తే బాగుంటుందిరా ఆ ధృత్రాడికి ఎంత ఆనందంగా ఉన్నదో ఈ కణకుడు చెబుతుంటే అసలు అప్పటికప్పుడే ఇవన్నీ అనుసరించి అమలు చేసి ధర్మరాజుని చంపిస్తే తనకు కలిగేటువంటి ఆనందం ఎంతటిదో అంత ఆనందాన్ని పొందుతున్నాడు ధృతరాష్ట్రుడు ప్రహరిష్యన్ ప్రియం బ్రూయా ప్రకర భారత ప్రహత్యోచేత అన్నాడు ఆ తరువాత అక్కడ ఏడ్చి ఏడ్చి వాడికి దండవేసి చెట్టే చివరికి వాణ్ణి మోసుకెళ్ళే సప్తకట్ల సవారీని కూడా నువ్వు కూడా మోసి ఇంత చేసిన తరువాత ప్రజలంతా నిన్ను గురించి ఏమనుకుంటున్నాడో అప్పుడు వినాలి ఇదండి వాడు చెప్పినటువంటి ఇప్పటి ఎనిమిది శ్లోకాలలో వ్యాసభగవానుడు ఆ కణికుడు చెప్పిన శుక్రనీతి దీన్ని ఏమన్నారండి శుక్రనీతి బృహస్పతి నీతి కాదు ఇది శుక్రనీతి ఆ నీతి ధర్మాన్ని తెలియచేశాడు పరమానంద పడిపోయాడు ఎలాగైనా సరే ఈ పాండవులను ఇక్కడ నుంచి పంపించేయాలి అనే ఆలోచనకు వచ్చాడండి ఇదే ఆలోచన ఖచ్చితంగా ఎవరికొచ్చింది అంటే దుర్యోధనుకు వచ్చింది విత్తనం ఒకటి వేస్తే చెట్టు వేరే రాదు కదా ఆ దుర్యోధనుడికి వచ్చింది ఆలోచన తాను ఒక్కడు ఆలోచించుకుని ఏదైనా ఓ నిర్ణయం తీసుకునేటువంటి హక్కు దుర్యోధనుకు లేదు ధృత రాష్ట్రుడు కూడా అంగీకరించాలి నా తండ్రి ఒప్పుకుంటాడో ఒప్పుకోడు విధులుడు ప్రక్కన ఉంటే ఒప్పుకోడు బేష్మడు ప్రక్కన ఉంటే ఒప్పుకోడు ద్రోణాచార్యుడు ప్రక్కన ఉంటే ఒప్పుకోడు వీళ్ళెవ్వరూ ఉన్నా కష్టం ఏకాంతంగా నా తండ్రి దొరికితే బాగుండు అనే ఆలోచనకు వచ్చాడండి భయన భేదమే భీరు మంజలి కర్మణం అర్ధప్రధాన సమం న్యూనం తత్ ఔ చాలా గొప్పగా చెప్పారండి ఏ ఉపాయాన్నైనా మనం ఆలోచించేటప్పుడు ఎవరిని ఎట్లా మన వైపుకు తిప్పుకోవాలో చూడాలి బాగా డబ్బు లేని వాడు ఉంటే వాడికి డబ్బులు వాడి చేతిలో పెట్టి మన వైపుకు తిప్పుకోవచ్చు ధర్మరాజుకు సంపద లేకపోవడం అనేది ఉన్నదా మన వైపుకు తిప్పుకోవడానికి పోనీ యుద్ధం చేసి గెలిచి వాడి రాజ్యాన్ని తీసుకుందామా వాడితో మనం యుద్ధం చేయలేము ఎందుకంటే వాడికి కుడి చెయ్యి భీమసేనుడు ఎడమ చెయ్యి పాండవ మధ్యముడైనటువంటి అర్చునుడు వీరిద్దరూ ఉండగా ధర్మరాజును ఎవ్వరు గాలి కూడా వచ్చి తాకలేరు వద్దు అనుకున్నప్పుడు గాలి కూడా దూరంగా వెళ్ళిపోతుంది అంత శక్తి సామర్థ్యాలు కలిగినటువంటిది పాండవ తత్వం అయితే ఏ విధంగా మనం అతన్ని ప్రలోభ పంపించాలి మాయోపాయం చేత పంపిద్దామా సర్వం మాయలు తెలుసు ఏదయ్యా అంటే వారణావతము అనే ప్రదేశం ఈ విషయాన్ని తండ్రికి చెప్పి ఒప్పించి ఆ తర్వాత ప్రయత్నం చేద్దాం అనుకున్నాడు తండ్రి ఏకాంతంగా దొరికాడండి ఆ తండ్రికి చెబుతున్నాడండి ఆ తండ్రిది వద్దకు వెళ్ళి తండ్రి నా మనస్సులో ఇటువంటి ఆలోచన ఉన్నది నీ అనుమతి కోసం వచ్చాను నేను నీకు రాజ్యార్హత లేదు కానీ మాకు లేకపోలేదు కదా అనేక రకాలుగా మేము అన్ని యుద్ధ విద్యలలో ఆరితేరిన వాళ్ళం నీ పుత్రులమైనటువంటి మేము వికలాంగులము కాదు అటువంటిది మాకు రాజ్యార్హత లేకుండా పోవడం అనేది ధర్మం కాదని నాకు అనిపిస్తోంది ఎందువల్ల నీవు ఆ ధర్మరాజును యువరాజు కాబట్టి అభిషేకం చేశావు ఇప్పుడు అతడు ఎదిగిపోతే తరువాత మన ఆ ధర్మరాజు కింద పని చేయవలసిందేనా ఎంతకాలమైనా ఏమిటి పరిస్థితి దుఃఖాన్ని కలిగి నీ వద్దకు వచ్చా ఎలాగైనా సరే పాండవులను ఇక్కడ నుంచి దూరంగా పంపాలి అని నా మనోగతమైనటువంటి భావం ఇది తప్పు ఒప్పో నిన్ను అడిగి తెలుసుకుని ఆ పని చేద్దామని మంచివాడిని కనుక నీ అనుమతి కోసం వచ్చాను ఎవరండి ఈ మాట అన్నది చాలామంది అంటూ ఉంటారే మనం అంటే ఏమనుకుంటున్నామని అట్లాగే మంచివాడిని కనుక నీ అనుమతి కోసం వచ్చాను లేకపోతే నా అంతటి నేనే చేసేవాడిని అన్నాడు ఇంతకుముందు చేశాడు కదండి అంగరాజ్యాన్ని కర్నూనకు కట్టబెట్టే సమయంలో ఎవరి అనుమతి తీసుకున్నాడు భీష్ముని అనుమతి తీసుకున్నాడా ఎవరు అనుమతి తీసుకున్నాడు అండి అడగాలి న్యాయంగా ధర్మరాజుని అడిగి ఇవ్వాలి వాడు అంతే తప్ప తనంతట తాను కట్టబెట్టేటువంటి అధికారం పుచ్చుకునే అధికారం వాడికి లేవు కనుక ఎప్పుడైతే కొడుకు ఈ మాట అన్నాడో వెంటనే ఆయన ఎవరినాడో తెలిసిన దుర్యోధనం మేతృం పరివర్త అభిప్రాయ పవత్వాత్ నైవంతుమ్యహం నాయనా నా మనస్సులు కూడా అట్లాగే ఉందిరా నువ్వేమనుకుంటున్నావో నేను అదే అనుకుంటున్నాను కనుకనే మనం తండ్రి కొడుకులను ఆ పాండవులను బయటకు పంపాలి అని ఎవరిని అడగలేను నీకు నేనున్న అనుగనుక నన్ను అడిగావు ఎలా బయటికి పంపాలో నీ మిత్రులతో కలిసి సమాలోచన చేసి దాని ఉపాయాన్ని మీరే చూడండి నాకేం అభ్యంతరం లేదు అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఎవరిచ్చింది ధృతరాష్ట్రుడు ఎప్పుడైతే అనుమతి ఇచ్చాడో తనకు తెలిసిన వాళ్లను తన అనుచరులైనటువంటి వాళ్లను పాండవుల దగ్గరకు పంపించాడు వారణావతాన్ని గురించి చాలా గొప్పగా వర్ణింపజేశాడు ఏమండి భారతాన్ని చెబుతూ ఆ కురుక్షేత్రంలో అట్లా ఉంటుంది ఇట ఉంటుంది ఆ కురుక్షేత్రం చాలా దివ్యమైనటువంటి భూమి ఆ కురుక్షేత్రంలో ఆ భీమసేనుడు తిన్నటువంటి కంసము ఉన్నది అని చెప్పామనుకోండి ముందు అసలు కురుక్షేత్రాన్ని చూసినా చూడకపోయినా కంసాన్ని చూడాలని వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు ఉన్నమాట నిజమండి కురుక్షేత్రంలో భీమసేనుడు తిన్న వెండి కంచము చాలా పెద్ద కంచం అండి ఆ గోడ అంతా ఉంటుంది అది ఆ గోడలో ఫిక్స్ చేసి పెట్టారు అద్దాలు పెట్టి చాలా ఈలాగా ఉంటుంది ఆ వెండి కంచం అంత పెద్ద దాంట్లో పెడితే కానీ వాడికి సరిపడ అన్నం వచ్చేది కాదు అట్లా తినేవాడు సామాన్యమైనటువంటిది ఆ జఠరాగ్నికి ఎంత పడితే సరిపోతుంది ఎంత జఠరాగ్ని ఉన్నదని చెప్పుకున్నాం నిన్న చెప్పాను నేను బటన వేలంత అంత క్లబ్జీగా ఉన్న మాటలు మీకు చేరినై మీరు విన్నారు చాలా అదృష్టవంతుడిని నేను గుర్తుపెట్టుకున్నారు అవునండి గంగిగో పాలు గంటడైన చే కర్రమాలు వినగలిగిన వాళ్ళు ఖచ్చితంగా పది మంది నేను చెప్పాను కదా శ్రీమన్నారాయణ గారు మొన్న వచ్చారే మనకు ప్రారంభోపన్యాసం వాళ్ళ నాన్నగారు బందర్లో ఆ గొడుగుపేటలో దేవాలయం ఉండేది గొప్ప స్వామి గురాణం చెప్పేవాడు ఎంతమంది ఉండేవాళ్ళు అంటే నలుగురే ఆ నలుగురు కూర్చొని రోజు ఆ నలుగురే వచ్చేవారు కరణంగారి బల్లలే ఓ బళ్ళ ఉండేది ఆ బళ్ళ ముందు పెట్టుకుని గ్రంథం దాని మీద పెట్టుకుని ఓ అగరత్తు వెలిగించి ఆ పొగ వస్తూ ఉంటే ఆయన చెబుతూ ఉండేవారు ఆ నలుగురు నిత్య పురాణం మేము ఆ గుళ్ళో ఉన్న ఖాళీ స్థలంలో ఆడుకోవడానికి వెళ్ళి ఆయన ఎగతాళి చేస్తూ ఉండేవాళ్ళం చిన్నపిల్లలు నలుగురు ఆ నలుగురికి చెబుతున్నాడు రా ఈయన ఆయనే కొన్ని వేల మంది ముందు కూర్చుని చెప్పడం కూడా విన్నా నేను నేను పెరిగి పెద్దవాణ్ణయిన తర్వాత ఏమండి వినగలిగినటువంటి వాళ్ళు నలుగురు ఉన్నారా నలభై మంది ఉన్నారా నాలుగు మంది ఉన్నారా అనేది సమస్య కాదు మంది ఉన్నా వినగలిగిన వాళ్ళు కావాలి చాలా ప్రశాంతంగా ఉంది వాళ్ళ హాయిగా ఆనందంగా నాకేమనిపిస్తుందో చెప్పనా ఆపకుండా రాత్రిదాకా చెబుదామనిపిస్తుంది ఎందుకంటే నడవకుండా హిమాలయ పర్వతాలు ఎక్కినంత ఆనందం రెండు రోజుల నుంచి ఎట్లా నోటి వెంట మాట వస్తుంది చెబుతున్నామే కానీ మనస్ఫూర్తిగా మాత్రం బయటికి రావట్లా ఇప్పుడు హాయిగా చెప్పవచ్చు పరమానందంగా చెప్పుకోవచ్చు మనం చక్కనే అవకాశం కల్పించారు పెద్దలు అప్పారావు గారు మాకు వారికి ముందు కృతజ్ఞతలు తెలియజేయాలి ఎందుకంటే నిన్న వారు బయట కూర్చున్నారు ఐదు నిమిషాలు వినపడింది ఆ తర్వాత అసలు వినపడలేదు కట్ అయిపోయింది ఏమైపోయిందో తెలియదని ఆయన ఇక్కడికి వచ్చారు చూస్తే పరిపూర్ణంగా వినపట్టలేదు అతి కష్టపడితే తప్ప వినపట్టలేదు ఎట్లా ఉండదంటే మీ పరిస్థితి అని పొద్దునే వచ్చి చెప్పారు వారు నేను వెంటనే ఎమ్దిన్నర కల్లా వచ్చి స్వామివారిని అడిగితే పైకి వెళ్ళిపోదామండి ఇవాళ అని చెప్పారు చక్కగా మంచి అవకాశం దొరికింది మనకు కనుక మనం అందరం కలిసి వారికి కృతజ్ఞతలు చెప్పుకుందాం ఒక్కసారి అప్పారావు గారి కనుక దుర్యోధన నాకు కూడా ఇటువంటి multimassi po Hai Çayatabird ఆ మనస్సులో కూడా ఇటువంటి భావనే ఉందిరా దుర్యోధన నువ్వు ఏదో ఒక పని చేసి ఆ పాండవులు నుంచి బయటకు వెళ్ళే మార్గం చూడు నాకేం అభ్యంతరం లేదన్నాడు ధృతరాష్ట్రుడు ఎప్పుడైతే మాట చెప్పాడో తనకు అనుకూలమైనటువంటి కొంతమందిని ఏర్పాటు చేసి వారణావతము యొక్క దివ్యత్వాన్ని వర్ణించడానికి ఏర్పాటు చేశాడు వాళ్ళ వినియోగించాడు కాక వాళ్ళకి జీతం ఇచ్చి డబ్బులు ఇచ్చి మీరు వెళ్ళి ఆ పాండవుల దగ్గర అదే పనిగా చెప్పండి ఏం చెప్పాలి అంటే వారణావతం యొక్క గొప్పతనం వరుసనే ఒక వారం రోజులు ఆ పాండవుల దగ్గర వారణావతాన్ని దాని యొక్క దివ్యత్వాన్ని అక్కడ ఉండే ప్రకృతి సౌందర్యం ఇవన్నీ కూడా వర్ణించడం చేత ధర్మరాజు మనస్సులోనే ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూసి వద్దామనే ఆలోచన కలిగింది ఎప్పుడైతే కలిగిందో మాట చెప్పటానికి ధర్మరాజు వచ్చాడు ధర్మరాజు వస్తున్నాడు అన్న సంగతి గూఢచారుల వల్ల ముందే తెలుసుకున్న ధృతరాష్ట్రుడు ఇటు విధులునకు అటు భీష్మునకు ద్రోణునకు కూడా కబురు చేశాడు ఎందువల్ల రాజనీతి చూడండి ధర్మరాజు తనంతట తాను కోరితే నేను పంపా అంతేగాని నా అంతటా నేను పంపలేదు అంటానికి సాక్ష్యం ఎవరు కావాలి వీళ్ళు కావాలి ఎప్పుడు కూడా మంచి చేసేవాడు సాక్ష్యాన్ని వెతుక్కూడండి తప్పు చేసేవాడే సాక్ష్యం కోసం వెతుక్కుంటాడు తన వైపున సాక్ష్యం చెప్పడానికి ఎవరైనా ఉన్నారా నేను తప్పు చేయలేదు అని వాడు మంచి చేసేవాడు వెతకవలసిన ఆవశ్యకత లేదు కారణం ఏమంటే నేను చేస్తున్నది మంచి కదా ఈ లోకల్లో మానవులు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒప్పుకునేవాడు ఒకడు ఉన్నాడు అనేటువంటి ఆలోచన ఆ మంచి పని చేసేటువంటి వాడి హృదయంలో ఎప్పుడు ఎప్పుడు ఉంటుంది వాడికి భగవంతునే అండ కూడా ఉంటుంది కనుక తనకు సాక్ష్యం కావాలి కనుక భీష్మునకు ద్రోణునకు విధునకు కూడా కబురు చేశాడు అతి రావాల్సిందిగా కబురు చేశాడు ఎందుకంటే ఆయన వచ్చే లోపల రావాలి వాళ్ళు ముగ్గురు వచ్చారు కూర్చున్నారు వాళ్ళ వెనుకనే ధర్మరాజు కూడా వచ్చాడు తండ్రి రాజా వారణావతం వెళ్ళి ఒక్కసారి దర్శించి రావాలి అని మా కోరిక మేము అన్నదమ్ములం అందరం కలిసి మా అమ్మను వెంట పెట్టుకుని వెళతాం ఒక్కసారి వెళ్ళి చూసి వెంటనే తిరిగి వస్తాం నాయన ఎప్పుడు ఈ వయస్సులో నన్ను వదిలిపెట్టి వారణావతం వెళ్ళవలసిన ఆవశ్యకత ఉన్నదంటావా ఎవరడిగిన ప్రశ్న అండి ఇది లోపల అనుమానిస్తూనే చెప్పాట సంశయాత్మ విచికిత్స ధృత రాష్ట్రం సంభాషయత్ అనుమానంతోనే ధర్మరాజుతో మాట్లాడాడు ప్రమాణేనా కర్తవ్యోభవ్ ఆ అనుమానాన్నే ప్రమాణంగా తీసుకుని ఇప్పుడు వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత ఉన్నదా అంటూనే లోపల మళ్ళీ అనుమానించేట అయితే వెళ్ళలేదండ్రి అని ధర్మరాజు అంటే అప్పుడు నా పరిస్థితి ఏమిటి అయినప్పటికీ ప్రయత్నం చేద్దాం ఒక రాయి వేద్దాం చూచి వెంటనే వస్తాం తండ్రి ఒకసారి చూడాలి అనే కోరిక ఉన్నది అందరం పెడతాం మళ్ళీ వెంటనే వచ్చేస్తాం ఒక క్షణంలో ఎప్పుడైతే ఆ మాట ధర్మరాజు అన్నాడో వెంటనే ధృతరాష్ట్రుడు తడువుకోకుండా అన్నాడు నాయన మీరెక్కడికి వెడితే ఉండడం కోసం నేనే ఒక భవనాన్ని ఏర్పాటు చేస్తాను అంత కోరిక కలిగి మీరు అక్కడికి వెళుతున్నారు కనుక వెంటనే రావటం కూడా బాగుండదు నా కొరకు మీరు అంతగా బాధపడవలసినటువంటి ఆవశ్యకత లేదు ఒకవేళ ఏది ఏమైనా మీకు కబురు తెలియకుండా ఉంటుందా వెంటనే అప్పుడు రావచ్చు కనుక వారణావతంలో కొంతకాలం ఉండి ఆ పరిసరాలను కూడా దర్శించి రావలసింది మీకు కావలసిన వసతులన్నీ అక్కడ ఏర్పాటు చేస్తాం అని ధృతరాష్ట్రుడు చెప్పాడు ఎప్పుడైతే ధృతరాష్ట్రుడు నీవంత తొందరపడి రావక్కర్లేదయ్యా నీకు కావలసిన భవనాన్ని ఏర్పాటు చేస్తాం వసతులన్నీ ఏర్పాటు చేస్తాం కొంతకాలం అక్కడే ఉండు అని అన్నాడో వెంటనే ధర్మరాజు ఆలోచించాడటె ఇంతమంది ఇన్ని రోజుల నుంచి కాకుండా ఈ పది రోజుల నుంచి నా దగ్గరికి వచ్చి వారణావతాన్ని గురించి ఎందుకు చెప్పారు నాలో అక్కడికి వెళ్ళాలి అనే ఆలోచన కల్పించడం కోసమే చెప్పుంటారా ఇప్పుడు పెద్ద తండ్రి చూడబోతే నువ్వు అక్కడ కొంతకాలం వండువయ్యా నా కోసం నువ్వు రావాల్సిన పని ఏదన్నా అయితే వెంటనే కబురు పెడతాం కదా అని అంటున్నాడు కనుక అక్కడ ఉంచటం కోసం పంపుతున్నారే కానీ ప్రత్యేకించి ఇది నాకు కలిగిన కోరిక కాదు కల్పించిన కోరిక ఎవరికి అర్థమైందండి ధర్మరాజుకు అర్థమైంది ఒక ధర్మరాజుకే కాదు ధృతరాజుడు చెప్పిన మాటలను అనుసరించి అతడు మాట్లాడే తీరును అనుసరించి విదురుడు భీష్మాచార్యుడు కూడా గ్రహించారు ద్రోణుడు తప్ప ద్రోణుడికి కావలసిందల్లా తన శిష్యులు ఆ శిష్యుల విద్య తాను జీతం అంతవరకు మిగతా విషయాలలో అంత సునిశ్చితంగా ఆలోచించేటువంటి అవసరం ద్రోణాచార్యునకు లేదు కానీ ధర్మరాజు పట్ల బాధ్యత ఎవరికి ఉన్నది అంటే కేవలం భీష్మాచార్యునకు మిదురునకు ఉన్నది ఆ కారణం చేత ఖచ్చితంగా మిదురుని గురించి మిదురుడు ధర్మరాజుని గురించి ఆలోచించాడు భీష్ముడు ధర్మరాజుని గురించి ఆలోచించాడు ఇందులో ఏదో కుతంత్రం ఉన్నది ఎప్పుడైతే ఉన్నది అని ఆలోచించాడో వెంటనే విధుడి బుర్ర పని చేయడం మొదలుపెట్టిందండి వేగంగా ఎక్కడ ఏవి జరుగుతున్నదో మొత్తం అంతా చూడడం కోసం అనేక మంది గూఢచారులను ఏర్పాటు చేశాడు ఈ దుర్యోధనుడు వారణావతంలో దివ్యమైనటువంటి ఒక అగ్నిగృహాన్ని ఏర్పాటు చేశాడు అగ్నిగృహము అంటే లక్క ఇల్లు మొత్తం అంతా లక్కతో ఏర్పాటు చేయబడినటువంటి ఇల్లు ఏమంటే లక్క మొత్తం అంతా నిలబడి ఉంటుందా మధ్యలో చెక్కలు ఉన్నాయి పెద్ద పెద్ద దూలాలు ఉన్నాయి ఆ దూలాలు కూడా ఎలా ఉన్నాయంటే నేతిలో నానబెట్టి తీసుకువచ్చినటువంటి దూలం బాగా నేతిలో నానబెట్టి ఎందుకంటే అందుకున్న వెంటనే ఆ కాల ఎంత జాగ్రత్త తీసుకున్నాడండి పైన కూడా దూలాలు ఆ తూలాలు కూడా నేతిలో నూనెలలో నానబెట్టిన తూలాలే అలా ఓ దివ్యమైనటువంటి భవనాన్ని ఏర్పాటు చేశారు వాళ్ళు తలుచుకుంటే ఎంతలో కట్టించాలి అనేక రకాలైనటువంటి వసతులు అక్కడ ఏర్పాటు చేశారు వీళ్ళు వెళ్ళడానికి కావలసిన ఏర్పాట్లు చేశారు అనే పేర్లు కలిగినటువంటి వాడు ఈ దుర్యోధనుకు బాగా స్నేహితుడు కావలసిన వాడు ఏ రహస్యాన్ని బయటకు చెప్పాలో ఏ విషయాన్ని బయటకు చెప్పకూడదో కూడా తెలిసి ఆ దుర్యోధనుడు చెప్పినటువంటి వాటిల్ని తూచా తప్పకుండా చేయగలిగిన చేస్తూ ఉన్న నమ్మకస్తుడు వాడిని తీసుకొచ్చి వాడి కప్పచెప్పాడు నీవు ఈ పాండవులను కంటికి రెప్పవలే కాపాడాలి వాళ్ళ వెంటే ఉండాలి వాళ్ళు ఎవరితో ఎప్పుడు ఎక్కడ ఏ భాషలో మాట్లాడుతున్నారో ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియజేస్తూ ఉండాలి వెంటనే నేను ఏం చెబితే దాన్ని వెంటనే నీవు అమలుపరచాలి అవకాశాన్ని చూసుకుని ఈ ఐదుగురు పాండవులు వాళ్ళ తల్లి కుంతీదేవి ఆ ఇంట పడుకుని ఉండగా ఇంటికి నిప్పు పెట్టి నీవు వచ్చేయాలి ఆ లోపల వాళ్ళు కాలి మాడి మసి అయిపోతారు బొగ్గులైపోతారు ఈ విషయాన్ని వాడికి ఆ పూర్వుడికి చెప్పాడు వాడు పాండవుల వెంట ఎంతో అనుకూలంగా ఉన్నట్టుగా నటిస్తూ సేవకునిగా ఉన్నట్టుగా నటిస్తూ పాండవులను వెంట పెట్టుకుని వారణావతం బయలుదేరారు రథాలు కదిలినాయి వాళ్ళు రథాలు ఎక్కి కొంత దూరం వెళ్లేంత వరకు కౌరవులు వంద మంది ధృతరాష్ట్రునితో సహా అనుసరించారు కొద్ది దూరం ఆ అనుసరించే సమయంలో భీష్మాచార్యుడు కూడా వచ్చాడు భీష్మాచార్యుడు ఒక్కడే కాకుండా విదురుడు కూడా వచ్చాడు ఇక్కడ మనం చెప్పుకోవలసిన ప్రత్యేకత ఉందండి ఆ విధురుడు ధర్మరాజు వద్దకు వచ్చి ధర్మరాజుతో మాట్లాడాడండి ఏ భాషతో మాట్లాడాడో ఎవరికి తెలియదు అర్థమైందా అండి మన వాళ్ళు అంటూ ఉంటారే కాసర బేసర భాష అని అర్థం భాష అనేక రకాలైన భాషలు అరవై కళలు ఉన్నాయి కదా మనకు చతుషష్ఠి కళలు ఆ చతు కళల్లో అర్థం కాని భాష మాట్లాడటం కూడా ఓ కళ ఎవరికి అర్థం కావాలి ఎవరికి అర్థం కావాలో వాడికొక్కడికి అర్థం కావాలి మిగతా వాళ్ళకి ఎవరికి అర్థం కాదు దాన్ని డీకోర్స్ చేయడం అనేది ఎవడి వల్ల కాదు అటువంటి భాషతో విదురుడు ధర్మరాజుతో మాట్లాడుతున్నాడు ఆ ధర్మరాజు అవన్నీ వింటున్నాడు ఇక్కడ చెప్పవలసిన విశేషం ఏమంటే సర్వధర్మములకు మూలమై వీడు గొప్పవాడు వాడు బీదవాడు వాడు ధనవంతుడు వీడు అపండితుడు వాడు పండితుడు లేదు విద్యావేత్త మహానుభావుడు ఇటువంటి తేడా లేకుండా శరీరాన్ని ధరించిన వాడు చేసిన కర్మలకు ఫలితాలను అందించి ధర్మాన్ని అనుసరించి ప్రవర్తించగలిగిన ఏకైక వ్యక్తి దేవలోకంలో ఒక్కడున్నాడు ఎవరండి చెప్పండి యమర్మరాజు ఇప్పుడు ఆ యమధర్మరాజు రెండు రూపములతో భూమండలం మీద ఉన్నాడు ఒకడు ధర్మరాజుగా ఇంకొకడు విధురుడుగా రూపాలైతే రెండు కానీ ఆత్మ వస్తువు మాత్రం వాళ్ళిద్దరిదే ఒకటి అర్థమైందండి కనుక ఇక్కడ విదురుడు ఆలోచించిన ఆలోచన ధర్మరాజుకు తెలుస్తుంది ధర్మరాజుకు వచ్చిన ఆలోచన విదురునకు తెలుస్తుంది ఇదే అందరికీ అర్థం కాని భాష అర్థమైందండి అదేదో కొత్త భాష ఏమో ఎట్లా ఉంటుందో చూద్దామా అని మీరేమీ ఆలోచించవలసిన పనులేదు ఈ భాష ఎటువంటిదయ్యా అంటే ఇది ఆత్మగతమైనటువంటి భాష ఆ భాషతోనే విధులు ధర్మరాజుకు చెప్పవలసిన విషయాలన్నీ అతడు రథాన్ని అధిరోహించే లోపలే చెప్పేశాడు వీడిని ఓ కంట కనిపెట్టి ఉండమని చెప్పాడు ఈ పూర్వుడు అనేవాడు ఉన్నాడే వాడిని ఒక కనిపెట్టి ఉండరా అని చెప్పాడు ధర్మరాజు అన్నిటికీ తెల ఊపాడు తాను ఏమూ ఆలోచించాయి ఎందుకంటే యమధర్మరాజే ఈ ధర్మరాజు యమధర్మరాజే వీధురుడు వీళ్ళిద్దరూ కలిసి యమధర్మరాజు కనుక ధర్మం ఏమాత్రం తప్పకుండా ధర్మానికి వ్యాఘాతం కలగకుండా తమకు ప్రమాదం లేకుండా తప్పించుకునేటువంటి స్థితి కలగాలి అర్థమైందండి ఇప్పుడు చెప్పండి ధర్మరాజుకు ఆ లక్క ఇంట్లో దుర్యోధనాదులు పెట్టి మనల్ని తగలబెడతారు అన్న సంగతి ముందు తెలుసా తెలీదా ఖచ్చితంగా తెలుసు ఆ దుర్యోధనుడు ఆలోచించినటువంటి ఆలోచనను గూఢచారుల వల్ల తెలుసుకున్నటువంటి విధులు సర్వము ఉప్పు అందించాడు వాడు ఇప్పుడు నేను మానేస్తున్నాను అంటే లేనిపోని ప్రమాదం అందుకోసం మానకుండా ఉండాలి అక్కడ ఏ ప్రమాదం జరగకుండా ఉండాలి అటువంటి పరిస్థితుల్లో పది రోజులు ప్రయాణం చేసి వారణావతం చేరుకున్నారండి హస్తినాపురం నుంచి రథాల మీద పది రోజులు ప్రయాణం చేస్తే కానీ వారణావతం చేరుకోలేదు అంటే హస్తినాపురం నుంచి వారణావతానికి ఎంత దూరం ఉన్నదో ఆలోచించండి ఈ పాండవులను తీసుకువెళ్ళి దుర్యోధనుడు ఎంత దూరంలో పెట్టాడు అండి ఏ పక్క ఊళ్ళో ఉంటే మళ్ళీ వస్తారేమో అని వాడు భయం అంత దూరంలో వచ్చారు ప్రజలు కూడా దుర్యోధనాదుల వెంట బయలుదేరితే దుర్య దుర్యో అర్జునుని ధర్మరాజు వెంట బయలుదేరితే ధర్మరాజే ప్రజలకు చెప్పాడు నా తండ్రి అయిన ధృతరాష్ట్రుణ్ణి జాగ్రత్తగా చూసుకుంటూ ఆయన ఆజ్ఞను పాలిస్తూ ఇక్కడే ఉండండి అని చెప్పి తాను వెళ్ళాడు కనీసం అప్పటికైనా ధృతరాష్ట్రునకు బుద్ధి మారలేదండి ఎందువల్ల మారలేదు అంటే తన కొడుక్కి రాజ్యాన్ని కట్టబెట్టాలి అనేటువంటి ఒకే ఒక్క దురుద్దేశం అంతే నేను నా చేత కలిగినటువంటి పిల్లవాడికి రాజ్యం రావాలి ఎవడో ఇంకొకడు పరిపాలించడం ఏమిటి అనేటువంటి ఆలోచనతో ధర్మానికి విరుద్ధంగా అనేక విధాలుగా ప్రయత్నం చేశాడు దుర్యోధనుడితో పాటు ధృతరాష్ట్రుడు కూడా అంటానికి ఏమాత్రం సందేహించవలసినటువంటి ఆవశ్యకత మనకు అంత దుర్మార్గుడు అయితే పాండవులు పది రోజులు ప్రయాణం చేసి వారణావతం చేరుకున్నారు ఆ పూర్ణుడనేవాడు వెంట ఉండి ఆ నిర్మాణం చేసినటువంటి దివ్యమైన భవనంలో వాళ్లను గృహప్రవేశం చేయించాడు లోపలికి అడుగు పెట్టారు మార్గమంచంలో ధర్మరాజు భీమసేనునకు ఈ విషయాలన్నీ అందించాడు అన్నా నీకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు నువ్వేమీ దిగులు పడవద్దు నేను ఉన్నాను కదా అన్నాడు భీమసేనుడు ఎన్ని ఎంత కాలం ఆ ఇంట్లో ఉన్నారయ్యా అంటే సంవత్సర కాలం ఉన్నారు ఆ లక్క ఇంట్లో ఒక సంవత్సర కాలం ఉన్నారు ఎప్పటికప్పుడు పగలంతా వీళ్ళు ఎక్కడికి పెడుతున్నారయ్యా అంటే వేటాడడానికి పెడుతున్నారు అరణ్యాలకు ఒక్కడ ఉండట్లా ఐదుగురులో కుంతీదేవిని ఒక్కదాన్ని లోపల పెట్టి నిప్పు ముట్టించినా ప్రయోజనం ఏమీ లేదు రాత్రి వస్తున్నారు ఇంటికి రాత్రులు కూడా ఆ పౌరుడు నిప్పు ముట్టించడానికి అవకాశం వాళ్ళేమి ఇవ్వటల్లా ఎప్పుడు వాడు లేచినా ఒకడు ఎవడో ఒకడు మెలకువగా ఉంటున్నాడు పహరా తిరుగుతున్నట్టుగా మిగిలిన ఐదుగురు పడుకుంటే ఒకడు కుంతీదేవి భీమ అర్జున నకులో సహదేవులు పడుకుంటే ధర్మరాజు మెలకువగా ఉంటున్నాడు భీముడు మెళుకువగా ఉంటే మిగిలిన ఐదుగురు అర్జునుడు మెళుకువగా ఉండి అట్లా రాత్రుల పూట దొంగలు పడుతున్నారు అంటే రాత్రిపూట పిల్లలంతా కాపులా కాస్తూ ఉండేవాళ్ళం ఈ వేసవి కాలంలోనే విజయవాడలో పహ్రా తిరుగుతూ పెద్ద వీరాంక వీరుల్లాగా వాళ్లే నిజంగా ఎదురు పడితే ఏమయ్యేదో తెలియదు ఒక్కడెప్పుడు ఎదురు పడ ఎవడొస్తాడు తిరుగుతుంటే ఏమండి అట్లా డ్యూటీలు వేసుకున్నట్టుగా రోజుకొకటి చొప్పున మెలకుగా ఉంటూ రాత్రిపూట కూడా వాడికి ఆ నిప్పుడు ముట్టించే అవకాశం ఇవ్వట్లేదు ఎప్పుడు ముట్టించాలా ఏం చేయాలా అని వాడు ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తూనే ఉన్నాడు వాడు ఈలోపు విదురుడు తన దగ్గర ఉండేటువంటి అనుంగు అయినటువంటి నమ్మకస్తులైన వాడిని ఒకరిని పంపించాడు వాడితో పాటు ఇరవై మంది పని వాండ్రలను పంపించాడు దేనికయ్యా అంటే వీళ్ళు నివసిస్తున్నటువంటి ఆ గృహమునకు రక్షణగా చుట్టూ కోట కూడా కట్టడాలి ఆ విషయం బయటకు చెప్పాడు అసలు వాళ్ళు వచ్చింది ఎందుకయ్యా అరణ్య మార్గము నుండి స్వరంగమును తవ్వడం కోసం వచ్చారు వాళ్ళు స్వరంగాలు తవ్వటంలో వాడు గొప్ప నేర్పరిట ఎటు నుంచి ఎటు తవ్వితే ఏ విధంగా తవ్వితే ఎలా తప్పించుకుని వెళ్ళవచ్చు అందులో ఎంతమంది వెళ్ళాలండి ఆరుగురు దూరి ఒకేసారి వెళ్ళాలి ఏ స్వరంగాలైనా ఒక మనిషి నెమ్మదిగా వెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఆరుగురు చూడటానికంటే ఎంత పెద్దగా తవ్వాలి పెద్దగా తవ్వాలి అంటే నేలకు ఎంత కిందిగా ఉండాలి ఇక్కడ నుంచి మళ్ళీ వాళ్ళు ఆ అరణ్య మార్గానికి రావాలి అంటే ఏ మార్గంలో పెడితే అతి తక్కువలో వెళ్ళగలుగుతారు మార్గ మధ్యంలో ఉన్నాయి ఇటువంటివన్నీ చూసుకుంటూ వాడు జాగ్రత్తగా తవ్వాలి ఆనాడు ఉన్నటువంటి ఇంజనీరింగ్ పవర్ ఎటువంటిదో ఆలోచించండి ఇవాటి రోజునే మనం అనుకుంటున్నాం ఎన్నో ఎన్నో వసతులు వచ్చినాయి ఎన్ని కనుక్కున్నామని మనం అనుకుంటున్నాం ఆనాడు కూడా ఇంతకన్నా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు ఎంతో ఫార్వర్డ్ మనం అని అనుకుంటున్నాం మనకి కూడా రామప్ప వెళితే ఇటుకలు కనబడతాయి మీరంతా వినే ఉంటారు చూసి ఉంటారు నేను వెళ్ళా చూసా అది ఎంత ఇటుకు ఉంటుందండి ఇంత ఉంటుంది చిన్న ఇటుకలు కాదు తొమ్మిది తొమ్మిది అంత పెద్ద ఇటుగా నీళ్లలో వేస్తే పడవ తేలినట్టు తేలుతుంది అది దాంట్లో ఏమి కలిపి కాల్చాడో తెలియదు ఆ టెక్నాలజీ ఏమిటో తెలియదు ఎటువంటి వాళ్ళు ఉన్నారండి ఆ గోల్కొండల పైనుంచుని చప్పట్లు కొడితే కిందకి వినబడుతుంది అంతేకాదా గోల్కొండ కోటలో ఓ గదిలోకి ఎడితే కిటికీలు లేవు వెంటిలేటర్స్ లేవు ఏమీ లేవు ఏసీ కన్నా గొప్పగా చల్లని గాలి తగులుతూ ఉంటుంది ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలియదు వాడి టెక్నాలజీ ఏమని చెప్పాలండి మనం సన్మానం వాడు ఉంటే మాత్రం ఖచ్చితంగా సన్మానం చేయాలి వాడు ఆ కట్టిన కట్టడం చేసిన వాడు ఎంత గొప్పవాళ్ళు ఉన్నారు ఇప్పుడు మాత్రమే అధికంగా బాగా ఫార్వర్డ్ అయిపోయామనుకోవడం పొరపాటు ఎప్పటికప్పుడు అధునాతనమైనటువంటి సంస్కృతి భారతదేశానికి అలవాటే ఎంతోమంది మేధావులు భారతదేశంలో ఉన్నారు ఆ దేశాల్లో కనుక్కుంటున్నారు అంటే ఈ దేశం నుంచే కదండి మేధావులంతా వెళ్ళింది అవునా కదా కనుక ఈ దేశపు మట్టి కానీ ఇక్కడ నీళ్లు కానీ ఇక్కడ గాలి కానీ చాలా గొప్పవి విలువైనవి ఎంతమంది సిద్ధ పురుషులు ఈ భారతదేశంలో ఉన్నారు ఆనాటి నుంచి ఈనాటి వరకు నిన్న మొన్నటిదాకా కూడా అనేక మంది ఉపాసకులు సిద్ధ పురుషులు ఎన్ని నదులు ఇక్కడ ప్రవహిస్తున్నాయి ఎంతమంది దేవతలు ఇక్కడ నివసించారు చిట్ట చివరికి దేవేంద్రుడు చేసినటువంటి బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకోవటానికి కూడా భారతదేశంలో ఉన్న మానస సరోవరంలో ఉన్న నాళంలో కూర్చుని తపస్సు చేశాడు బ్రహ్మహత్యా పోగొట్టుకోవడానికి దేవలోకం నుంచి ఎక్కడికి వచ్చాడండి నా భారతదేశానికి వచ్చాడు అది గొప్పతనం ఈ భారతదేశం అంత దివ్యమైనదండి కనుక దివ్యాత్మ స్వరూపుల ఎక్కడా వాడికి అవకాశం దొరకట్లేదు ఈ లోపల విదురుడు వీళ్లను పంపించాడు స్వరంగం తవ్వేటువంటి వాళ్ళను వాళ్ళు చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేయటం అనే నెపంతో కొంతమంది అయితే గోడ గడుపుతున్నారు కొంతమంది ఏం చేస్తున్నారండి ఎవరికి తెలియకుండా స్వరంగం తవ్వుతున్నారు తవ్వి తవ్వి తవ్వి తవ్వి ఎక్కడికి వచ్చారంటే లక్క ఇంటి దాకా వచ్చారండి వాడు ప్లాన్ ఎట్టా వేసుకుని వచ్చాడో చూడండి ఎక్కడ మొదలు పెట్టారు వాళ్ళు తవ్వడం లక్క ఇంటి నుంచి తవ్వడం మొదలు పెట్టాల అది తేలిక కానీ అరణ్యంలో నుంచి తవ్వుకుంటూ వచ్చాడు వాడు తవ్వుకుని వచ్చి వచ్చి ఎక్కడికి లక్క ఇంటి దాకా వచ్చి ఆ ఇంటినేమీ చేయకుండా అక్కడ స్పాట్ ఏర్పాటు చేసి ఆ గుర్తును చెప్పాడు ధర్మరాజు ఇదిగో ఇక్కడి నుంచి అయితే నీవు స్వరంగం నుంచి వెళ్ళిపోవచ్చు రహస్యంగా అందజేశాడు చుట్టూ రక్షణ వలయం ఏర్పాటు అయిపోయింది ఇక్కడ స్వరంగం తవ్వటం కూడా అయిపోయింది ధర్మరాజు ఎప్పుడు భీమసేనుకు చెప్పాడో ఆ భీమసేనుడు అప్పటి నుంచి ఆలోచిస్తూనే ఉన్నాడు సమయం చూసి సమయం చూసి వీళ్లకు బుద్ధి చెప్పాలి అని ఆలోచిస్తూనే ఉన్నాడు ఒక కుంతిదేవి వ్రతం కృత్వా వ్రతం కృత్వాధిక తన పుత్రులు కలకాలము నిలబడి ఉండటం కోసం ఆవిడ ఒక వ్రతాన్ని ఆచరించిందటండి ఎవరు ఒక్క కుంతిదేవి కాదు లోకల్లో ఉండే ఏ స్త్రీలైనా చేసేటువంటి వ్రతాలు కానీ నోములు కానీ ఇవన్నీ దేనికోసం చేస్తుందంటే రెండింటికోసం చేస్తుంది తాళి కట్టిన భర్త బాగుండాలి కడుపున పుట్టిన పిల్లలు బాగుండాలి ఈ ఇద్దరి కోసమే ఆవిడ వ్రతాలు నోములు ఎన్ని చేస్తుందో చెప్పలేము పెళ్ళి కాకముందు చేసే నోములు కొన్ని ఉన్నాయి పెళ్ళి అయిన తర్వాత చేసేటువంటి నోములు ఉన్నాయి ఎన్నో ఉన్నాయండి ఇవన్నీ ఎవరి కోసం అయ్యా అంటే కట్టుకున్న వాడి కోసం కడుపున పుట్టిన వారి కోసం స్త్రీలు తమ కోసం తాము చేసుకునే నోము ఒకే ఒక్క నోము అండి దేవుడి చెప్పండి ఇంతమంది స్త్రీలు ఉన్నారు అయ్యో తమ కోసం తాము చేసుకుని తీరవలసిన నోము ఖచ్చితంగా చేసుకోవాలి భర్త ఉన్నప్పుడే కాదు వెళ్ళిపోయిన తర్వాత కూడా చేసుకోవచ్చు ఏ దోషం లేదు దానికి అవునండి లక్షవర్తి వ్రతము ఇదొక్కటి స్త్రీ తన తాను చేసుకునేటువంటి నోము మిగతా నోములన్నీ కట్టుకున్న వాడి కోసం కడుపున పుట్టిన వాడి కోసం చేస్తుంది ఆ స్త్రీమూర్తి ఈవిడ కూడా ఓ వ్రతం చేసింది ఆ వ్రతం ఏమిటంటే మొత్తము గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ భోజనం పెట్టడం గ్రామస్తులందరికీ భోజనము పెట్టుట తాంబూలము ఇచ్చుట ఊరికి భోజనం పెట్టడం కాకుండా భోజనం చేసినందుకు తాంబూలం ఆ తాంబూలం అందరికీ ఇచ్చింది ఊళ్ళో వాళ్ళంతా వచ్చారు చక్కగా భోజనం చేశారు ఆ భోజనం చేసేటువంటి వాళ్ళల్లో ఐదుగురు కొడుకులు కలిగిన ఒక ఆటవిక స్త్రీ కూడా వచ్చింది ఏంటంటే అరణ్యాల్లో ఉండే అమ్మాయి ఆవిడ కూడా ఐదుగురు కొడుకులే ఆ ఐదుగురు పిల్లలు పెద్దవాళ్ళే వాళ్ళను వెంట వచ్చింది ఇక్కడ చక్కగా భోజనం చేసింది ఇచ్చిన తాంబూలం తీసుకున్నది భుక్తాయాసం చేత అమ్మ కాసేపు ఇక్కడే పడుకుంటానన్నది పడుకోమన్నది ఆవిడ ధర్మరాజు వెంటనే ఆలోచించాట మనకు బదులుగా భగవంతుడు ఆత్మార్పణ చెయ్యడానికి వీళ్ళను ఇక్కడకు పంపను అని అనుకున్నాడు ఎవరు అనుకున్నది ధర్మరాజు అనుకున్నాడు భీమసేను సైగ చేశాడు ఈరోజు రాత్రి మనం ఇక్కడి నుంచి తప్పుకోవాలి బాగా ఆ పూర్వుడు కూడా నిద్రపోతున్నాడు వాణ్ణి నిద్రపుచ్చింది ఎవరో నాకు తెలియదు అన్నాడు వ్యాసుడు ఎంత మాట అన్నాడు అండి వ్యాసుడు వాడిని ఎవరు నిద్రపుచ్చారో నాకు తెలియదు అన్నాడు ఎవరు నిద్ర పుచ్చుంటారు చెప్పండి సాక్షాత్తు పరమాత్మ ఎప్పుడు ఎక్కడ ఎవరు ఏ విధంగా ఉన్నారో అన్నీ చూస్తూ తన వాళ్లకు కావలసినటువంటి విధానాన్ని ఏర్పాటు చేయగలిగినటువంటి స్థితి ఆ సత్తా ఎవరికి అంటే సాక్షాత్తు పరమాత్మకు ఉన్నది కనుకనే ఆ ఏర్పాటు పరమాత్మ చేశాడు వాడు కూడా నిద్రపోయాడు భీమసేనుడు సమయం కోసం చూశాడు రాత్రి సమయం అయ్యింది ఐదుగురు పిల్లల్ని కలుపుకుని అక్కడ పెట్టుకుని ఆ ప్రక్కనే పడుకున్నటువంటి ఆటవిక స్త్రీ ఉన్నది ఆమె పాదాలకు నమస్కరించాడు భీమసేనుడు అమ్మ మేము బ్రతికుండడం కోసం కౌలవులకు బుద్ధి చెప్పడం కోసం నిన్ను ఆత్మార్పణ చేసుకునే విధంగా చేస్తున్నాం మా ఈ తప్పిదాన్ని మన్నించవమ్మా అని అంత క్రూరుడు కర్కోటకుడు మూర్ఖుడు అయిన భీముడు కూడా నమస్కారం చేశాడంటే ధర్మరాజు కంట తడి పాపమున శింసుగాక అని కోరుకున్నాడు ఎక్కడ గుర్తు చెప్పాడో అక్కడ కాలుతో ఒక్క దెబ్బ వేశాడండి ఎవరు భీమసేనుడు మొత్తం అంతా రంధ్రం కనబడింది అంతే తల్లిని శిరస్సున పెట్టుకున్నాడు ధర్మజుని ఒక పుజం మీద అర్జునుని ఒక పుజం మీద పెట్టుకున్నాడా ఇప్పుడు వాళ్ళు వాడి చుట్టూ పట్టుకుని గట్టిగా కూర్చోవాలి ఆ ముగ్గురు సహదేవుణ్ణి ఈ నడుమున నకులుణ్ణి ఈ నడుమున వేసుకుని తాను స్వరంగంలోకి దిగాడండి ఎలా దిగాడు అంటే వాకిటి వద్ద ఆ గుమ్మము వద్ద నిప్పు బుట్టించి ఆ కాగడ అక్కడే పడవ ఇచ్చి ఆ సొరంగంలోకి దిగాడు నిప్పు బుట్టించింది ఎవరు చెప్పండి ఇప్పుడు భీమశేనుడే ముట్టించాడు లక్క ఇంటికి మొత్తం అంతా అడ్డుకున్నది భీమశేనుడు లోపలికి వెళ్ళిపోయాడు ఎవరు ధైర్యం చేసి లోపలికి వెళ్ళడానికి సాహసించలేదు ఊరి వారంతా చూచారు వారణావతంలో ఉన్న వాళ్ళంతాయో పాండవులు ఇక్కడికి ఈ గ్రామాన్ని చూడడానికి వచ్చి ఇక్కడ అగ్నికి అవుతాయి కదా వెంటనే ఈ వార్త హస్తినాపురానికి కబురు చేశారంట హస్తినాపురంలో తెలిసింది లోపల ఉన్నటువంటి పూరుడు కూడా మరణించను వాడేటా మరణించాడబ్బా ముట్టించిన వాడు బయటికి పరిగెత్తాలి కదా వాడెందుకు మరణించాడు పాపం బయటికి రాలేకపోయాడేమో పోతే పోయాడు మన పని జరిగింది కదా అనుకున్నాడండి దుర్మార్గుడు వాడు ఎవరండి దుర్యోధనుడు ఎంతకాలమో దుర్యోధుని నమ్మి అతడికి సహకరించినటువంటి పూరుడు కూడా అయ్యో మరణించాడే అనేటువంటి దిగులు కూడా వాడికి లేదు ఎంత స్వార్థమో చూడు పోతే పోయాడు మన పని అయితే జరిగింది ఆ జరిగిందని ఎలా గుర్తించగలిగారు అంటే లోపలికి అడుగు కూడా పెట్టలేని స్థితిలో కష్టపడి లోపలికి పెడితే ఐదుగుర్రు పిల్లలు ప్రక్కన పడుకున్న ఒక స్త్రీమూర్తి బొగ్గు పడున్న కనుక ఈ ఐదుగుర్రు పాండవులే పడుకున్నది కుంతిదేవే అనుకున్నారు ఒక గుర్తుపట్టడానికి శవాలు ఉండే కదా బొగ్గులు ఉన్నాయి ఎక్కడ అర్థమైందా అండి లెక్క మొత్తం కాలిపోయింది దూలాలు మొత్తం మండి కింద పడినాయి భీభత్సంగా ఉన్నది వితురుడు ఆ స్వరంగం తవ్విన వాడు ఎప్పుడైతే ఉన్నాడో వాడినే పంపించాడంటే వాడు వచ్చి ఎక్కడ ఏం జరిగిందో తెలుసుకుని రావాలి అనే ఉద్దేశంతో లోకానికి చెప్పి ఆ లోపలికి వెళ్ళి భీమసేనుని చేత తెరువబడినటువంటి ఆ స్వరంగ ద్వారమును మూసేశాడంట వాడు వచ్చింది దేనికి ఇక్కడ నుంచి వాళ్ళు తప్పించుకున్నారు అన్న సంగతి ఎవడికి తెలియదు పరిశీలన కోసం వచ్చినట్టుగా వచ్చాడు ఆ ద్వారాన్ని కాస్తవాడు మూసేశాడు తరిగేదేముందా పాండవులంతా మరణించారు బొగ్గైపోయారు వాడే వెళ్ళి చెప్పాడు విధులునకు చెప్పవలసిన మాట చెప్పాడు పాండవులు ఇక్కడి నుంచి తప్పుకున్నారు అన్న సంగతి విధురనకు తెలుసు పాండవులు లెక్క ఇంటిలోనే సంహరింపబడ్డారు అన్న విషయాన్ని విన్న ధృతరాష్ట్రునికి పట్టరా అంత ఆనందం కలిగిందండి కళ్ళు వచ్చినంత ఆనందం కలిగింది ఇంతకాలం నుంచి అంతకాలంలో ఉన్నవాడు ఇప్పుడు నేను బయటకు వచ్చాను అని ఆనందపడ్డాడు అయితే బయట వారికి ఎవరికైనా తెలిస్తే ఎలా ఉంటుందని వీడు నవ్వుతుంటే అందుకోసమని చుట్టూ ఉన్నవాళ్ళు ఏమనుకుంటారో అనే ఉద్దేశ్యంతో ధృతరాష్ట్రుడు కూడా నెత్తిన చేతులు పెట్టుకుని గొల్లునై ఏడవడం మొదలుపెట్టాడు తాను ఏడవడమే కాకుండా గాంధారికి కూడా చెప్పాడు నువ్వు కూడా ఏడు బాగుండదు అని ఎందుకంటే తోటి కోడలు కదా కుంతీదేవి కూడా చనిపోయింది కదా వీళ్ళ లెక్కలో అందుకోసమని ఏడు నువ్వు కూడా బాగుండదు కశ్యపు ఏడు అందరూ ఏడుస్తున్నారు విదురుడు వచ్చాడండి విదురుణ్ణి పట్టుకుని ఏడవడం మొదలు పెట్టాడు ధృతరాష్ట్రుడు ఆ ధృతరాష్ట్రుణ్ణి చూసి విదురుడు అనుకున్నాడు అన్నా ఎంత దుర్మార్గుడువి నీవు చాలా గొప్పగా చెప్పాడండి విదురుడు నా చేతవ్యం ప్రవర్తతే అనుజ అనుకూలం హ్రీహితు నీకు తమ్ముడినైనందుకు నేను సిగ్గుపడుతున్నా హ్రీహీ సేను సిగ్గుపడుతున్నా ఇంత నాటకమా చంపించింది నువ్వు ఉపాయం చెప్పింది నువ్వు అమలు చేసింది నీ కొడుకు నిప్పు పెట్టడానికి పంపించింది వాడు ఆ భగవంతుడు నాకు అనుకూలించి తగినవాడు దొరికాడు కనుక ఆ పాండవులు స్వరంగం నుంచి బయటపడ్డారు కనుక బ్రతికి బట్ట కడుతున్నారు లేకపోతే ఆ ఐదుగురు పిల్లలతో ఉన్న ఆటవిక స్త్రీ ఎట్లా అయితే మరణించిందో పాండవులు కూడా అలాగే అయ్యేవారు కదండి అవునా కాదా ఇంత చేసిన నీవు అయ్యో పాండవులు మరణించారు రా నన్ను కౌగులించుకుని ఏడుస్తున్నావా ఏమి నటిస్తున్నావయ్యాను మనస్సులు అనుకున్నాడు నీకు తమ్ముడుగా పుట్టినందుకు నేను సిక్కుపడుతున్నానన్నాడు మానవత్వమే కొరవడింది అని బాధపడ్డాడు ఆలోచించాడు వెంటనే అన్నయ్య ఎందుకేడుస్తున్నావయ్యా నువ్వే కదా చేసింది అని అడుగుదామా అన్నంత ఆవేశం వచ్చింది కానీ బయటపడితే చాలా ప్రమాదం ఉంటుంది కదా అనేటువంటి ఆలోచనతో వెంటనే తమాయించుకుని తాను కూడా ఏడవడం మొదలుపెట్టాడు ఎందుకంటే అసలు విషయం బయట పడకుండా ఉండడం కోసం తాను ఏడిచాడు నిజంగా మరణించారనుకుని తానే చంపించినా ఎవరికీ తెలియలేదు కదా తెలియకుండా ఉండాలి కదా అని వాడు ఏడిచాడు వీళ్ళిద్దరు ఏడుస్తుంటే దుఃఖాన్ని నటిస్తూ తండ్రి వెళ్ళిన వాళ్ళు వస్తారా వెళ్ళిన వాళ్ళతో మనం పెడతామా ఏం చేయాలో ఇప్పుడు తరువాత పని ఆలోచించండి రాజ్యాధికారం ఎవరికివ్వాలో ఏమిటో అంటున్నాడు ఎవరూ దుర్యోధను ఏమంట మరణించిన వాళ్ళు అక్కడే ఉన్నారు ఇంకా అక్కడి నుంచి శకలాలు ఏమీ తీయలేదు తరువాత ఎవరో అనేటువంటి ఆలోచన వచ్చినవాడు ఎవడండి మొట్టమొదటిసారిగా దుర్యోధనుడే ఎప్పుడూ ఉన్నాడా దుర్యోధనుడు ఉన్నాడా లేడా ఉన్నాడు ఏమండి కనబడుతున్నాడు అందుకనే భారతం మహాభారతం ఉన్నదే వ్యాస విరిచితమైనటు భారతం నిత్య గమన గ్రంథం అన్నారు పారాయణ గ్రంథం కాదు నిత్య గమన గ్రంథం జరుగుతూనే ఉంటుంది అది లోకంలో అలా దుర్యోధనుడు ఏడవడం మొదలుపెట్టాడు సుయోధనాన్ని దుఃఖపెడతావా ధైర్యంగా ఉండాలి పెద్దవాళ్లకు ధైర్యం చెప్పాలని పక్కన ఉన్నటువంటి ఆ కారణం ఈ కర్ణుడు దుశ్శాసనుడు వీళ్ళంతా పాటు అనేక రకాలుగా ఓదారుస్తూ మొత్తం అంతా కూడా పెద్ద నాటక రంగం పేసపాటి నరసింహమూర్తి గారు ఏ వి సుబ్బారావు షణ్ముఖాంజనేయరాజు వీళ్ళంతా ఎట్లయితే స్టేజ్ మీద నిలబడి నాటకం వేస్తున్నారో మొత్తం అంతా నాటకం వేస్తున్నారండి సభా భవనం కూడా నాటక రంగంగా మారిపోయిందన్నాడు వ్యాస భగవానుడు చాలా విచిత్రంగా చెప్పాడు చాలా ఎంత గొప్ప మాట అన్నాడు అండి ఆయన డు చెప్పినటువంటి ఈ మాట ఉన్నదే చాలా దివ్యమైనటువంటిదండి ఓ భగవంతుడా ఎంత గొప్పగా నాటకం ఆడిస్తున్నావురా కనుకనే విధి అంత గొప్పది ఎంత గొప్పదంటే గజ భుజంగా ఆకాశంలో వెళ్ళేటువంటి పక్షిని బంధిస్తున్నాడు బుస కొడితేనే భయపడేటువంటి మానవుడు పామును కూడా బంధిస్తున్నాడు ఎవరికీ చిక్కగా మదించిన ఏనుగుని కూడా ఏదో రకంగా బంధిస్తున్నాడు చిట్ట చివరికి ఎవరిని అంటకుండా ఎవరి గోళములు వారిగా ఉండి ఆ సూర్యుడు చంద్రులు ఆకాశంలో వికరిస్తున్నా వాళ్లను కూడా రాహుకేతువులు పట్టుకుంటున్నాయి మతి మతీలో క్యు ాగా మేధావి అయినటువంటి వాడు కూడా తన మేధస్సు వల్ల ఏమీ సంపాదించుకోలేక దరిద్రునిగా పడి ఉంటున్నాడు ఇవన్నీ కూడా ఓ విధి నీవు ఆడించేటువంటి నాటకమయ్యా ఇవాటి రోజున ఈ కౌరవులు ఆడే నాటకం చూస్తుంటే పొట్టలు చెక్కలవుతున్నాయి తప్ప ఆగటం అంత హాస్యాస్పదంగా ఉన్నది వ్యాసభగవానుడు అన్నమాట అంతగా గొప్పగా నటించారు ఈ విధిని ఎవ్వరు ఏమి పాండవులు ఏమైనా సామాన్యమైనటువంటి బలం కలిగిన వాళ్ళ అండి బలవంతులు కాదు అటువంటి వాళ్లకు కూడా ఎటువంటి స్థితి ఏర్పడింది ఆ తల్లిని శిరస్సు మీద ఒక అన్నగారినేమో ఓ భుజం మీద తమ్ముని ఇంకో భుజం మీద కూర్చోబెట్టుకుని ఇద్దరు తమ్ములను రెండు సంఖ్య కింద ఇరికించుకుని ఆ స్వరంగ మార్గంలో వస్తుంటే ఒక్కొక్క వైపున రాళ్ళు ఏవైనా అడ్డం వస్తే తన మోచేతితో రాతిని కొట్టి నుగ్గు చేసి మార్గాన్ని సరి చేసుకుంటున్నాడు తాను నడిచేటువంటి మార్గంలో రాళ్ళు అడ్డం వస్తే పాతఘాతము చేత పొడి పొడి చేస్తున్నాడు చెలు ఏవైనా అడ్డం వస్తే వక్షస్థలంతో చెట్టుని కూల్చి వస్తున్నాడు మార్గాన్ని చేసుకుంటూ ఎక్కడికి చేరాడు అరణ్యంలోకి చేరాడండి తీసుకుని వచ్చి ఆ అరణ్యంలోకి చేరి కొంత దూరం నడిచిన తర్వాత గంగ అడ్డు వచ్చిందట ఆ గంగను దాటి అవతలకు అక్కడ కూడా అరణ్యమే ఆ గంగ ఆ అరణ్యం మధ్య నుంచి ప్రవహిస్తుంది ఈ గ ఎట్టా దాటాలి అనుకున్నాడు ఈత బాగా వచ్చినవాడే కానీ ఒక్కడైతే ఈదుతాడు కానీ ఎంతమంది వేసుకుని ఈదుతాడా అక్కడ ఓ పడవ కనపడింది ఆ పడవ ఎటువంటిదంటే నిశ్శబ్దయోగ కరణ తారణం అన్నారు వ్యాసుడు ఏమాత్రము శబ్దము ఎవ్వరికీ విలపడకుండా దాటించగలిగిన పడవటండి మర పడవ ఉన్నాయా లేవా మనకు ఏమండి వాటి వల్ల కూడా శబ్దం వస్తుందేమో కానీ అసలు నడిపేవాడు లేడు దాంట్లో అర్థమైందండి ఆన్ చేస్తే వెళ్ళిపోవడమే నిశ్శబ్దంగా ఆ కాశీలో చూస్తూ ఉంటాం కొన్ని ఆటోలు ఉంటాయి వస్తున్నట్టుగా కూడా వెనక వస్తున్నట్టు మనకేమీ తెలీదు శబ్దం చేయ వాడు హారన్ వేస్తే తప్ప మనకు వాడు కూడా ఎప్పుడేస్తాడు వీపు దాకా వచ్చిన తర్వాత వేస్తాడు కొద్ది దూరంలో ఉన్నప్పుడు వేయడు వాడు అసలు మామూలు ఆటోలు అయితే ఏదో అడుగుడుగని శబ్దం చేస్తాయి ఇవి అసలు శబ్దమే చేయవు అట్లా నిశ్శబ్ద గమనం ఏ విధమైన శబ్దం లేకుండా ఆ గంగలో తీసుకు వెళ్ళగలిగినటువంటి పడవా కనుక అప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ కూడా ఎంత గొప్ప ఏం శబ్దం రాకుండా చెట్టు ఎవరికి విమానం పెడుతున్నా శబ్దం అవుతుందే అటువంటిది నిశ్శబ్దంగా వెళ్ళగలిగినటువంటి ఓ పడవ ఈ ఐదుగురు దాంట్లో ఎక్కారు ఎక్కిన వెంటనే వాళ్ళు ఏమీ చేయకుండానే ఆ పడవ కదిలింది ఇక్కడ పడవను పెట్టింది అంటే విదురుడే అని చెప్పాడు వ్యాసభగవాను ఈ పాండవులు తప్పించుకోవడానికి ఆ విధులు ఎంత ఎంత పని చేశాడండి వాస్తవంగా రక్త సంబంధం ఎవరికి ఉన్నది అంటే ఈ ధృతరాశ్రునికి పాండు రాజుకున్నది తప్ప విధులునకేమీ లేదు వరము ఒకరి వల్ల పొందినా తల్లులు వేరేవునా కాదా అక్కడ తల్లుల గురించి ఆలోచిస్తే వాళ్ళిద్దరూ సొంత అప్పచేయలేడు దురుని తల్లి ఎవరండి ఒక దాసీది ఆమె కడుపున పుట్టినటువంటి వీడు ఈ విధురుడు ఎంతగా కాపాడుతున్నాడు ఆ పాండవులను సొంత రక్త సంబంధం బాంధవ్యం కలిగినటువంటి వాళ్ళు ఎంత శత్రుత్వాన్ని పెంచుకున్నారు అందుకనే జ్ఞాతిష్ అనలేన అనే సూత్రం ఏమిటండి దాని అర్థం దాయాదులు ప్రక్కనే ఉంటే నిప్పుతో పని లేదు దానంతటి అది రాసుకుంటుంది దాయాదులు పక్కన కొట్టుకుతావు గండ్రవడ్డలు గడ్డ పారలు తీసుకుని పొడుచుకోవటం కొట్టుకో అవునండి మా ఊరు కోడూరు అవనిగడ్డ దగ్గర కోడూరు అని ఉంది వెళ్ళే దోవలో ఉంటుంది సముద్రం నేను పుట్టిన ఊరు అది కోడూరు మా సొంత ఊరు విశ్వనాథపల్లి పక్కనే అయితే అన్నదమ్ములకు తగాదా వచ్చి ఆ తమ్ముడు అన్నగారిని చంపేసి ఎవరూ గుర్తుపట్టకుండా ఉండడం కోసం పార ఉంటుందే మట్టి తీసే పార ఆ పారతో ముఖాన్ని మొత్తం చెక్కేశాడు చెక్కేసి కృష్ణలో తోశాడు కాల ఉన్నది అక్కడే తోసేసాడంత అది కొట్టు కొట్టుకుని ఎక్కడా హంసల్ది దగ్గర తేలింది సంగం అని దగ్గర నెల రోజుల తర్వాత కానీ తెలియలేదు ఫలానా వాడు అన్న సంగతి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎవరు చంపాడు అనేది ఇప్పటిదాకా తేలలేదు ఆ తమ్ముడు ఆ ఊళ్ళోనే కోటీశ్వరుడు అయిపోయాడు అన్నగారి ఆస్తి కూడా హక్కుభక్తం చేసి ఎంతమంది ఉన్నారో ఇట్లా ప్రపంచంలో అనేక మంది కనుక జ్ఞాతిశ్చేదనలైన సొంత రక్త సంబంధీకులైనటువంటి వాళ్ళు వాళ్ళకి పగలు ద్వేషాలు రగిలినాయి ఏ సంబంధము లేనటువంటి ఒక దాసీదాని పుత్రుడైనటువంటి వాడు ఈ పాండవులను రక్షించడానికి అక్కడ పడవ ఏర్పాటు చేశాడు దివ్యమైనటువంటి నాభ ఆ నావ ఎక్కారండి ఏమండి ఆ పడవను దాటించి ఆ అరణ్యంలోకి వెళ్ళారంట ఆ అరణ్యంలోకి ఆ పడవను అది ఒడ్డుకు వెళ్ళగానే వీళ్ళు దిగంగానే మళ్ళీ ఆ పడవ దానంతది యువతలి ఒడ్డుకు వచ్చేసింది ఆ అరణ్యంలో ఒక చెట్టు కింద పడుకోబెట్టాడు అలిసిపోయి ఉన్నది ఆ కుంతీదేవి దేనివల్ల అలసిపోయిందంటే యువకజహ మానసికమైనటువంటి శ్రమ చేత అలిసిపోయింది శారీరకమైన శ్రమ కాదు మానసికమైనటువంటి శ్రమ ఏమిటా శ్రమ అసలు ఆ కౌరవులకు నా కుమారుల పట్ల ఎందుకు ఇంత ద్వేషం భీమసేనుడు ఉన్నాడు గనుక భీమునకు ధర్మరాజు చెప్పాడు గనుక ఆ ధర్మజునకు నా మరిది విధులు చెప్పాడు గనుక ఇవాటి రోజున బ్రతికి బట్ట కడుతున్నాం కనీసం అరణ్యాల్లో బ్రతికి ఉండగలిగాం లేకపోతే ఏమైపోయేవాళ్ళం ఆ లెక్క ఇంట్లో వారణావతం వెళ్ళటం కోసం వాళ్లే ప్రయత్నం చేసి పంపించి అక్కడ కొంతకాలం ఉండమని చెప్పి ధృతరాష్ట్రుడు కూడా బావగారు కూడా ఎంత అన్యాయం చేశారా మేము ఏం అన్యాయం చేశాం వాళ్లకు రాజ్యాన్ని ఇవ్వమని ధర్మరాజ్యమైనా అడిగాడా అడిగినట్టుగా ఎక్కడైనా భారతంలో చెప్పబడి ఉన్నదా అడగలేదు ఒకవేళ ధృతరాష్ట్రుడు తన కొడుకైన దుర్యోధనులకు యువరాజ్య పట్టాభిషేకం చేసినా ధర్మరాజు మాట్లాడేవాడు కాడు అతడి రాసరికం కిందనే ఇతను ఉండేవాడు వయస్సు చేత కాని జననము చేత కానీ పదవి చేత కాని ఎవరికి దక్కాలి అంటే ధర్మనందనుకే దక్కాలి వయస్సు చేత దుర్యోధనుని కన్నా పెద్దవాడే పదవీ చేత కూడా పెద్దవాడే ఎందుకంటే అసలు రాజు తన తండ్రి కనుక రాజు ఎవరవ్వాలి నా కుమారుడైన ధర్మరాజే ఇంత కుతంత్రం కుట్రా చేస్తారా బావగారు కూడా ఆ విధమైనటువంటి ఆలోచనతో మానసికమైనటువంటి శ్రమ ఎక్కువయ్యింది నిద్ర చెట్టు కింద పడుకోబెట్టాడండి పడుకోబెట్టేటప్పటికి దాహం వేసింది కాసిని మంచి నీళ్లు తాగుదామని ఆ అరణ్యంలో నీళ్ళు ఎక్కడైనా ఉంటాయా అని వెతుకుతున్నాడు భీమసేనుడు నీళ్లు కనబడినాయి అలిసిపోయిన తన తల్లి కూడా నీళ్ళిద్దామనుకున్నాడు తాడు కడుపు నీళ్ళు నీళ్లు ఒక దొప్ప చేసి ఆకుతో ఆ దొప్పతో నీళ్లు తెచ్చుకొచ్చి తీసుకొచ్చాడు తీసుకొచ్చే సమయానికి ఆవిడ ఆగమరచి నిద్రపోతున్నాడు ఇప్పుడు లేపవద్దు తరువాత నీళ్లు పడదానిలే మళ్ళీ తీసుకొద్దాం అని ఆ దొప్ప అక్కడ పెట్టాడు మొత్తం ఐదుగురు పడుకుని ఉన్నారండి ఎవరు ఐదుగురు ధర్మరాజు అర్జునుడు నకులుడు సహదేవుడు కుంతీర్తి మొత్తం ఐదుగురు పడుకుని ఉన్నారు భీమసేనుడు ఆలోచిస్తున్నాడు ఆలోచన చెబుతున్నాడు వ్యాసభగవాన్ నచివేత సుఖంలో ఒంటరిగా ఉన్న చెట్టు కూడా దుఃఖపడదు ఎందుకని ఉన్నది చెట్టు కనుక ఆ చెట్టు కలిగిన వాళ్ళు కానీ చెట్టు పక్కన వాళ్ళు కానీ ఆ చెట్టును జాగ్రత్తగా చూస్తారు ఆ పూచిన పూతనే కోసుకుని అనుభవిద్దాం అనుకుంటారు ఆ కాచిన కాపునే అనుభవిద్దామనుకుంటారు దాన్ని అనుభవించడం కోసం ఆ చెట్టుని ఎంతో జాగ్రత్తగా కాపాడుతారు చైత్యో భవతి నిర్జాతి అర్చనీయ బలవంత సమృద్ధార్థ మిత్ర బాంధవనందనాహ అరణ్యంలో బోల్డ్ అన్ని చెట్లు ఉన్నాయనుకోండి అనేకమైన చెట్లు ఉన్నా కూడా సుఖంగానే ఉంటాయి ఎలా సుఖంగా ఉంటాయో చెప్పాడు వ్యాసుడు ఒక చెట్టు ఇంకొక చెట్టుకి వింజామర వేస్తూ ఉంటుందట ఒక చెట్టు తన వద్ద ఉన్న పూలలో ఉండే సుగంధాన్ని ఇంకొక చెట్టుకు పంచి తన పువ్వులో ఉండే పరాగములను ఆ పువ్వు ఇంకొక పుష్పానికి అందజేస్తుందటండి ఆ పరాగ రేణువులు ఇంకొక పుష్పానికి చేరకపోతే పరపరాగ సంపర్కము అనేది జరగదు ఇవాళ్ళ బాటని లెక్చరర్ గారు ఇలా జరుగుతుంది కనుకనే కాపు కాస్తోంది అంత ఎంత దురన్యాయం వ్యాసుడు ఎప్పుడు మాట ఒక పుష్పము దానిలో ఉన్న పరాగములను ఇంకొక పుష్పంలోకి చేరుస్తోంది పప్పుతోటి ఒకచోట ఉండి కదలలేనటువంటి చెట్లు కూడా ఒంటరిగా ఉన్నవి కూడా రక్షింపబడుతున్నాయి కాపాడుపడుతున్నాయి సమూహంగా ఉన్నవి కూడా రక్షింపబడుతున్నాయి కాపాడుపడుతున్నాయి కానీ జీవంత్యన్యోన్యమాశ్రీత్రుమా కానీ ఆ అరణ్యంలో ఉండే చెట్లలాగా అయినా కూడా మేము ఉండలేకపోతున్నామే ఒకళ్ళమా ఇద్దరమా వాళ్ళు వంద మంది మేము ఐదుగురం మొత్తం అన్నదమ్ములమే అందరం కలిపి ఉంటే ఎంతమంది అవుతామండి నూట ఐదు మంది ఈ నూట ఐదు మంది ఒక్కటిగా ఉంటే ప్రక్కవాడు ఎవడైనా వచ్చి ఏమైనా చేయగలుగుతాడా ఇప్పుడు వాడి మీద వీడి కోపం వీడి మీద వాడి కోపం దీనికి అంతటి కారణమేమిటి అని కూర్చుని ఆలోచించాడండి ఎవరు ఆలోచించింది భీమసేనుడు ఆలోచించి ఆలోచించి ఆవేశం వచ్చింది కోపం వచ్చింది వాడికి ఇప్పటిదాకా పరవశాంతంగా ఆలోచించాడు భీముడు అసలట్ల ఆలోచించడమే గగన కుసుమం ఆలోచించాడు ఆలోచించినటువంటి వాడు ఇప్పుడు ఆవేశాన్ని పొందాడు ఆగ్రహం వచ్చింది కోపం వచ్చింది తట్టుకోలేని స్థితి కలిగింది వరి సుయోధన నువ్వు నీవు ఒక్కడి సంహరింపబడితే ధృతరాష్ట్రుడు దోగలోకి వస్తాడు నిజం చెప్పాడండి ఎవరు చెప్పింది భీమసేనుడు మనం అనుకుంటాం వీడికి మెదడు లేదు కొట్టి మొద్దు కండబలం తప్ప ఎవడన్నా కనపడితే కొట్టడం ఆ పర్వతాలను పిండి చేయడం తప్ప ఇంకో పని లేదు అనుకుంటాం మనం కానీ వాస్తవానికి వాడు ఎంత గొప్ప ఆలోచన చేశాడంటే ఓరి దుర్మార్గుడు దుర్యోధన నీ వల్ల ఆ తొంభై మంది నాశనం అవుతున్నారు నీ తమ్ముళ్ళు తొంభై మంది వాళ్ళ సంగతి ఎలా ఉంచి నీకు జన్మనిచ్చినటువంటి నీ తండ్రి కూడా నాశనం అవుతున్నాడు వాస్తవానికి లోకం తెలియదు లోకాన్ని చూడలేడు అటువంటి వాడు కూడా దుర్మార్గంతో లోకాన్ని చూస్తున్నాడు కంటితో చూడలేకపోతున్నాడు దుర్మార్గంతో చూస్తున్నాడు వాడిని ఇలా మార్చేసినటువంటి దుర్మార్గుడువేరా ఇప్పుడే నేను సంహరిస్తాను ఇట్లా వాళ్ళు మాట్లాడుకుంటున్నాడు ఈ పరిస్థితి ఇలా ఉంటే అదే అరణ్యంలో హెడింబ హెడింబుడు అనేటువంటి అన్న చెల్లెండ్రు అక్కడే ఉన్నారంట ఆ చెడింబాసురునకు ఇంతవరకు రాని నరవాసన ఆ అరణ్యంలో ఇప్పుడు కొత్తగా వచ్చింది ఎప్పుడైతే నరవాసన వచ్చిందో చెల్లితో చెప్పాడు చెల్లెంతో అమ్మాయి ఎక్కడ నరవాసన వస్తుంది ఎక్కడి నుంచి వస్తుందో చూచి నువ్వు వెళ్ళి ఆ నరవాసన వచ్చేటువంటి చోటుకు వెళ్ళి వాళ్లను సంహరించి తీసుకురమ్మన్నాడు ఎప్పుడైతే తీసుకురమ్మన్నాడో ఈ హిడింబ వెళ్ళిందండి ఆ సరస్సు ఒడ్డునే కూర్చుని కొదమ మీసము తిప్పుచు సింగము వలె కండలు తిరిగి కూర్చున్నటువంటి భీమసేనుని మీద ఆవిడ దృష్టిపడింది ఇక్కడ పరిస్థితి ఇలా ఉంటే దేవతలు ఉన్నారే వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు ఏం చేశారో తెలుసు వ్యాసుడు చెప్పాడండి ఉపయుక్త ప్రయోగేనా అనంగేన అనంగుడు అంటే మన్మథుడు ఆ మన్మధుడిని ఇక్కడికి పంపించారండి ఎవరు పంపించింది దేవేంద్రుడు పంపించారు కారణం ఏమంటే మన సంకల్పం ఒక రకంగా ఉంటే భగవంతుని సంకల్పం ఇంకో రకంగా ఉంటుంది ఆ భగవంతుడు ఎవరిని ఏ విధంగా ఎలా నియోగించాలో అలా ఆ భగవంతుని యొక్క ఆజ్ఞ చేత దేవేంద్రుడు మన్మధుడిని పంపించాడు ఆ మన్మధుడు ఎవరి మీద బాణాలు వేశాడు అంటే ఈ హిడింబ మీద వేశాడండి మానవుడు కనపడితే చాలు వాణ్ణి విరుచుకు తినేటువంటి ఆ హిడింబ ఎప్పుడైతే మన్మధుడు బాణాలు వేశాడో ఆ కోర్రమీసాలు దుప్పుతూ ఎర్రబారిన కన్నులతో పాండవులకు ఆ మిగిలినటువంటి అయుధగులకు కావలి కాస్తూ రాక్ష దర్పంతో బలంతో కూర్చుని ఉన్నటువంటి భీమసేను చూసేటప్పటికి ఆ బాణముల తాకిడి వల్ల దాని మనసు మారిపోయింది వీళ్లను చంపి తినే కన్నా వాణ్ణి నేను పొందితే ఎంత బాగుంటుంది అని ఆలోచన వచ్చింది వ్యాసుడు అంటాడు స్త్రీనాం ఇచ్చి సోదరోపి నపశ అన్నాడండి వ్యాసుడు ఆ శ్లోకంలో చివరికి ఆయన భావం ఏమంటే చెట్ట చివరికి స్త్రీ అనబడునది తాను కావలసిన వాణ్ణి పొందడానికి జన్మనిచ్చిన వారిని కానీ తోడ పుట్టిన వారిని కూడా లెక్క చేయదు కదా అన్నాడండి ఇప్పుడు అటువంటి పరిస్థితి కనబడుతుందా లేదా కోపం తెచ్చుకోకండి అందరు స్త్రీలను అల్లా సహజమైన స్త్రీ గుణాన్ని చెప్పాడు వ్యాసభగవాన్ ఎందుకంటే గట్టిగా చేతి ఇక్కడ మనకి ఎక్కువ ఉన్నది వాళ్లే వాళ్ళు కూడా వెళ్ళిపోతే ఇంకెవరికి చెబుతామండి ఆ కుర్చీలనే మహార్జునులారా ఆ టీవీలో కూర్చొని చెబుతూ ఉంటారా ఎవడో ఉండడు పరిస్థితి అది ఇక్కడ ధర్మం ఏం చెబుతున్నారంటే మనకు కనబడుతుందండి వాళ్ళ రోజున ఇంట్లోంచి వెళ్ళిపోయిన పిల్ల ఆ ప్రియుడితో పాటు వెళ్ళిపోయి ఏ తిరుపతిలోనో ఏ షిరిడీలోనో వాళ్ళకి వీళ్ళు చేసే పనికి సాక్ష్యం ఎవరైనా అంటే భగవంతుడు వాడి దగ్గరికి వెళ్ళి తాళి కట్టించుకుని సరాసరి ఊళ్ళోకొచ్చి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా అమ్మ నాన్న వల్ల మా ఇద్దరికి ప్రమాదం ఉన్నది కనుక మమ్ములను రక్షించండి కేసు పెడుతున్నారా పెట్టలేదు చెప్పండి అదే మాట వ్యాసుడు చెప్పింది అర్థమైందండి తాను ఎవరిని కోరుకున్నదో వారిని పొందుత కొరకు కన్నవారిని కాని తోడబుట్టిన వారిని కూడా లెక్క చేయని స్థితి కదా స్త్రీ యొక్క హృదయము ఎంత దుర్మార్గము అని వ్యాసుడాను అర్థమైందండి ఇప్పుడు జరుగుతుందా లేదా ఆయన చెప్పిందే జరుగుతోంది ఎన్ని ఎన్ని కేసులండి ఎందుకని ఆ మాట ఆ హెడింపను చూసి అన్నాడు అంటే ఆవిడ అపురూప సౌందర్య రాశిగా మారిపోయి ఎప్పుడైతే మన్మధుడు బాణాలు పడ్డాయో అపురూప సౌందర్య రాశిగా మారిపోయింది మారిపోయే సరాసరి వచ్చింది ఏమయ్యా నిన్ను నేను కోరుకుంటున్నాను అని డైరెక్ట్గానే అడిగింది నాకు నీతో సంబంధం లేదన్నాడు మొరటుగా ఎవరు భీమసేనుడు చీచి నీకు నాకు సంబంధం వదిలి బొమ్మన్నాడు నువ్వు అంత తేలిగ్గా నన్ను వదులుకోలేవు ఎందుకంటే ఈ అరణ్యం మొత్తానికి అధికారి నా అన్నగారు హిడింబాసుడు రాక్షసుడు అతడు అతడికి చెల్లెల్ని ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి మానవుణ్ణి అతడు పసి నన్ను పంపుతాడు నేను వాణ్ణి చంపి ఆ మాంసాన్ని తీసుకెళ్ళి అక్కడిస్తా ఇప్పుడు కూడా మిమ్ములను చంపి మాంసాన్ని తీసుకురమ్మనే నన్ను పంపాడు కానీ నిన్ను చూచిన తర్వాత నా మనస్సు మారి నన్ను కాదు అని ఈ అరణ్యం నుంచి నీవు తప్పించుకుని వెళ్ళలేవు కారణం ఏమంటే నా అన్న కన్నా దుర్మార్గుడు ఇంకొకడు వాడు పరమ చండాలుడు నీచుడు మూర్ఖుడు నీవు గనుక అంగీకరించినట్లయితే నన్ను వివాహం చేసుకున్నట్లయితే నేను అతడికి చెల్లెల్ని కనుక నన్ను నీవు వివాహం చేసుకున్నావు గనుక నీవు అతడికి బాబం అవుతావు గనుక నిన్ను నీ బంధు జనాన్ని కూడా ఏమీ చెయ్యకుండా కాపాడుతా ఒకవేళ నీవు అంగీకరించలేదనుకో మా అన్నదాకా కూడా అక్కర్లేదు నేనే నిన్ను చంపి తీసుకువెళ్ళగలను కానీ చంపడానికి నాకు మనస్సు రావటం లేదు ఇటువంటి సుందరమైన దివ్యమైన శక్తి కలిగినటువంటి నీ పోటి వాణ్ణి దుర్మార్గుడైనటువంటి నా అన్నకు అశనముగా చేయడానికి నాకు మనస్సు ఒప్పటం లేదు ఇక్కడ అన్నగారిని ఏం చేసి నిలబెట్టిందండి దుర్మార్గుని చేసి నిలబెట్టింది ఎందువల్ల తన కోరిక తీరటం కోసం వాడు దుర్మార్గుడైనా సరే ఎవడైనా సరే ఒకవేళ తినడానికి సత్తా ఉన్నట్లయితే రమ్మనమను వాడు ఉంటాడో నేను ఉంటానో తేల్చుకుంటాం అంతే తప్ప నిన్ను అంగీకరించే అవకాశం లేదు ఇంకోసారి గనక ఇదే మాట మాట్లాడేవో నిన్ను కూడా స్త్రీ అని కూడా చూడకుండా ఇప్పుడే చంపుతా అని మీదకి వస్తున్నటువంటి స్థితిలో ధర్మానందనుడు నిద్రలేశాడంటే ధర్మరాజు తమ్ముడా ఏమిటి పరిస్థితి విషయం తెలుసుకున్నాడు ఎంత దుర్మార్గురాలైనా రాక్షసులైనా పిశాచములైనా స్త్రీ జాతి కనుక అయినైతే రక్షణీయ రక్షింపదగినటువంటి కారణం ఏమంటే చెప్పాడండి వ్యాసభగవానుడే ఇంతకు ముందు ఈ మాట చెప్పినా వ్యాసభగవానుడే కేవలం మాతృత్వేవ సాధ్యత సర్వై స్త్రీణం అన్నాడు కారణం ఏమంటే ప్రతి స్త్రీ కూడా మాతృత్వాన్ని పొందగలిగినది కనుక ఆ మాతృత్వపు లక్షణము చేత స్త్రీ గౌరవింపదగినదే కాని వధింపదగినది కాదు చెప్పండి వ్యాసుడు ధర్మాన్ని చెప్పాడా లేదు నిందించడానికి చెప్పాడా ధర్మాన్నే చెప్పాడు ఎక్కడైనా ఎక్కడా ఎప్పుడు ఏ పరిస్థితుల్లోనూ ఒక్క అక్షరంలో కూడా ఎవరికి దొరకటట్టు కారణం ఏమంటే సాక్షాత్తు భగవంతుని యొక్క దివ్యమైనటువంటి అవతారం ఆ కారణం చేత ఆ వ్యాసుడు చెప్పాడు చంపరాధయ్య ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాను అంతేగాని స్త్రీ జోలికి మాత్రం వెళ్ళకూడదు అని చెబితే తనను తాను రక్షించుకోవడం కోసం అప్పుడే నిధులు లేచిన కుంతిదేవి వెనుకకు వెళ్ళి నిలబడింది హిడింబ ఏమిటినాయన విశేషం చెప్పమన్నారు ఎప్పుడైతే చెప్పమన్నదో వెంటనే విజ్ఞ విషయమంతా చెప్పాడు అతన్ని చంపి ఈమెను నీవు వివాహం చేసుకోవటం నీ ధర్మం అని చెప్పింది కుంతీదేవి నేను ఎందుకు చెబుతున్నాను అంటే ఏ స్త్రీ కూడా తనంతట తానుగా నిన్ను వివాహం చేసుకుంటానని తాను కోరుకున్న వాడితో కూడా చెప్పలేదు ఇది ధర్మం వాడు కనుక్కుని నీకిష్టమేనా అని అడిగితే అప్పుడు ఆనందపడుతుంది ఏమండి కావ్యలక్షణాలు చెబుతూ ఉపయోపయుజే ఎటువంటిదయ్యా కావ్యం అంటే యశసే కీర్తిని కలిగిస్తుంది అర్ధకృతే దివ్యమైనటువంటి పరమార్థాన్ని కలిగిస్తుంది వ్యవహార విధే సమస్యలను కూడా పరిష్కరిస్తుంది అర్థమైందండి శివేత రక్షతయే పాపములను నశింపజేస్తుంది సజ్జ పర అప్పటికప్పుడే మోక్షాన్ని కూడా ఇస్తుంది ఎలా చెబుతుంది అంటే కాంతా సంతయ ఉపదేశ యుజే అన్నారు ఒక కాంత బోధించినట్లుగా బోధిస్తుందండి కాంత ఎట్లా బోధిస్తుంది మా గురువుగారు చెప్పేవారు పక్కింటి ఆవిడ చీర కొనుక్కున్నదండి ఎంత బాగుందో ఆవిడ కొని మూడు సంవత్సరాలు అయింది ఆ చీర బెరుపు ఇంకా తగ్గలేదు రంగు కొంచెం కూడా రాలేదండి చాలా బాగుంది కొత్త చీరలాగా ఆయన ఎవరో శుభారావు ఉంటాడట ఆ మోటలు వేసుకుని వస్తాడు ఆ మోటలు ఇంటికి తీసుకొస్తాడు సైకిల్ మీద పెట్టుకుని ఒక్కసారిగా మనం డబ్బులు కట్టక్కర్లేదు అండి నెలకు పాతి రూపాయలు రూపాయలు కడితే సరిపోతుంది చాలా మంచివాట దగ్గర ఉండి నెయ్యించుకుని చక్కని మంగు రంగులు వేయించి తీసుకొస్తాట ఆవిడ పక్కింటి పిండి గారు చెప్పిందని ఒక గంట సేపు ఉపన్యాసం చెబుతుంది నాకు మీరు చీర కొనండి అని చస్తే చెప్పదు ఇవన్నీ విన్న తర్వాత వాడు అర్థం చేసుకోవాలి ఆ విధ వాడికి తెలివితే అట్లుంటే వాడి నోటితో వాడు ఆ దాండే ఉంది నువ్వు కావాలంటే నాలుగు చీరలు కొను నేను డబ్బులు కడతా అని అనాలి వీడు అప్పుడు పట్టింటి పిండి గారితో పిన్ని మా ఆయన కొనుక్కోమన్నారు అసలు నేను చెప్పనే చెప్పలేదు ఆయనకే ఏమిటో ఏమి ఆనందం అండి కాంతా సంతయా ఒక స్త్రీ తన భర్తకు కావలసిన రామదాసు కూడా చెప్పాడు కదండి చెప్ప చెప్పలేదా నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి ఇప్పుడు నేను చెప్పింది కూడా నా స్వాంతం ఏం కాదు ఏవండి సీతమ్మ తల్లి నన్ను బ్రోవమని చెప్పవే పక్కన చేరుక చిక్కిలి నొక్కుతూ చక్కగా మరుకేళ్ళి సృక్కియుండెడి వేళ నను చెప్పవే నువ్వు చెబితే వింటాడు వాడు ఎన్నిసార్లు అడిగినా వాడు వింట నేను రాయిలాగా చెక్కుని అక్కడ పెట్టుకున్నా అందుకుని వాడు రాయి అయిపోయాడేమో రామదాస్ అన్నమాట అర్థమైందండి కనుక ఎలా చెప్పాలో అలా చెప్పి తన పనిని పూర్తి చేసుకోగలిగినటువంటి స్థితి ఎవరికి ఉంటుందంటే కాంతకు మాత్రమే ఉంటుంది మగవాడికి అంత తెలివితేటలు లేవు ఏవండి వాడు మొరట్టుగా చెబుతాడు పని చేయాల్సిందే నేను చెప్తున్నానంత పాపం వాడు మనస్సు నొచ్చుకుంటుంది చెప్పేది నెమ్మదిగా చెప్పచ్చు కదా ఏం పురోగం ఊరికే మొహం కండలు చేయించుకుని చెబుతాడు ఇట్లా ఎప్పుడు చూసినా అంతే వీడి మొహం అనుకుంటూ ఉంటుంది వీడికి ఎప్పుడు అంటే అట్లాగే ఉంటుంది వాడి తత్వం సహజం భీమసేనుడు కూడా అంటే అందుకని కుంతీదేవి ఆమెను వివాహం చేసుకోవడం అనేటువంటిది ధర్మం అందులో ఏమీ అనుమానం లేదు ఆ హిడింబాసురుణ్ణి సంహరించి అప్పుడు వివాహం చేసుకో మారు మాట్లాడలేదండి భీమసేనుడు మాంసాన్ని తీసుకురావటం కోసం వెళ్ళినటువంటి తన చెల్లెలు ఇంకా రాకపోవటం చేత హిడింబాసురుడే వచ్చాడు ఆ వచ్చినటువంటి వాడికి తన చెల్లెలు కనపడలా చాలా అందమైనటువంటి స్త్రీ అక్కడ కనపడుతోంది మిగిలిన ఐదుగురు కనపడుతున్నారు ఈ అందమైన స్త్రీయే తన చెల్లెలు అని ఆలోచించలేకపోయాడు హిడింబాసురుడు కారణం ఏమంటే వాడు అసురుడు కదా ఆవేశం తప్ప ఆలోచన ఉండదు అటువంటి స్థితిలో ఈ బలశాలి అయినటువంటి వాణ్ణి చూశాడు వీడెవ్వడు అనుకున్నాడు ఇవాటి రోజున నా చెల్లెలు ఎటు వెళ్ళిందో తెలియదు గాని నాకు దివ్యమైనటువంటి ఆహారం లభించింది అనుకున్నాడు ఆ భీమసేను మున్ మీదికి ముందు వెళ్ళాడు గవిసి పట్టిన భీమసేనుడు హిడింబాసునితో యుద్ధము నడిచి అతని తల్లిదండ్రుల వద్దకు అతనిని పంపే అన్నారు హిడింబాసురుణ్ణి ఏం చేశాడు అండి ఇప్పుడు సంహరించేశాడు ఎందుకంటే వాడు అక్కడ దెబ్బ కొట్టాడు వీడిక్కడ దెబ్బ కొట్టాడు ఇవన్నీ మనకనవసరం మొత్తానికైతే భీమసేనుని చేతిలో హిడింబాసురుడు సంహరింపబడ్డాడు ఎప్పుడైతే సంహరింపబడ్డాడో ఇప్పుడు ఈ సౌందర్య రాశి ఉన్నదే ఇప్పటికైనా నన్ను అంగీకరించవయ్యా అని ప్రతిమలాడింది కుంతీదేవి చెప్పగా విన్నాడు అక్కడికక్కడే అరణ్యంలో ఆమెకు ఆమెను వివాహం చేసుకుని సజ్యవగర్భం చేత ఒక పిల్లవాడిని పొందాడంటే ఆ పిల్లవాడి యొక్క శరీరము ఒక కుండ వలె చేత శరీరం ఒక్క వెంటూక కూడా లేదండి వాటి నెట్టి మీద లేదు కుండవలే ఉన్నాడు కనుక వాడికి ఏమని పేరు అంటే ఘట ఉత్కచుడు అని పేరు ఘటోత్కచుడు అని పేరు వచ్చింది వాడు ఖచ్చితంగా పుట్టవలసి ఉన్నది కనుకనే భగవంతుడే ఈ రచనంతా చేశాడంటే కారణం ఏమంటే కౌరవ రాజ్యంలో కౌరవ సైన్యంలో కౌరవ సోదరులలో రాక్షసాంశతో పుట్టిన వాళ్ళు కొద్ది ఉన్నారు అటువంటి వాళ్లను ఎవరు సంహరించాలి రాక్షసులైతేనే సంహరించాలి అందువల్ల పాండవులకు బాల్సటగా రాక్షసాంశతో ఉన్నవాడు ఒకడు రావాలి గనుక ఆ రాక్షసాంశతో ఉన్న వాడిని ఒక తీసుకురావటం కోసం ఈ భీమసేను హిడింబకు ముడిపెట్టి వారి ఇద్దరి వల్ల కలిగేటువంటి ఒక రాక్షసునికి జన్మను కల్పించాడు ఎవరు పరమ వాడు కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంచాడు వెంటనే పంపించేశాడు అవునా కాదా అండి పంపించేశాడు అంటే ఎక్కువ కాలం వాడిని ఉన్నివల ఎక్కడెక్కడ ఉపయోగించుకోవాలో శశురేఖా పరిణయం సందర్భంలో వాటిల్లో చాలా గొప్పగా ఉపయోగించుకున్నాడు అర్థమైందంటే అయితే మీరు చూసిన మాయాబజారం భారతంలోది కాదు అర్థమైందా వాడు కూర్చోవటం మొత్తం అన్నీ తినేసేయటం ఈ తల్పాలు గిల్పాలు ఇవేవి భారతంలో ఉండవు మీరేవో అనుకు మాకండి అవన్నీ నాగిరెడ్డి గారు వాళ్ళు కల్పించినటువంటి కల్పనలు అర్థమైందా అండి అసలు మాయలేదు బజారులు అసలు సినిమాయనే మా జాతికి చెందినవాడు కారణ జన్ముడు కనుక వ్యాసుడు ఎట్లా అయితే పుట్టిన వెంటనే పెరిగి పెద్దవాడయ్యాడో ఘటోత్కచుడు కూడా పుట్టిన వెంటనే పెరిగి పెద్దవాడయ్యాడట ఆ పెద్దవాడైనటువంటి వాడు అమ్మా తండ్రి మీరు ఎప్పుడు తలుసుకుంటే అప్పుడు మీ వద్దకు వస్తా నేను చెయ్యవలసిన పనులు చాలా ఉన్నాయి అన్నాడు వెళ్ళిపోలేడు ఈ హెడింబ తన శక్తిని అనుసరించి తన భర్తకు అనుంగు ఆఖ్యులైనటువంటి మిగిలిన వాళ్ళని అందరినీ తన భర్తతో సహా ఎక్కడికి చేర్చింది ఏకచక్రపురానికి చేర్చిందండి మొత్తం అందరూ కళ్ళు మోసుకోమన్నదంతే కారణం ఏమంటే ఏకచక్రపురం మొత్తం బ్రాహ్మణ అగ్రహారం అర్థమైందండి రెండవది ఈ హెడింబకు ఉన్న ఆలోచన ఏమయ్యా ఇంతకు ముందు ఒక రాక్షసుని చేత ఈమె అవమానింపబడింది ఎవడ రాక్షసుడు అంటే బకాసురుడు చాలా అవమానింపబడింది వాడి మీద కక్ష తీర్చుకోవాలి అంటే తన అన్నను చంపిన బలశాలి అయిన భీమసేనుడు అక్కడికి చేర ఇంత దూరం ఆలోచించిన ఈ హిడింబ ఆ ఏకచక్రపురానికి ప్రక్కనే అరణ్యంలో ఉన్న హిడింబాసురుడికి దగ్గరగా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ పాండవులందరినీ కలిగి చేర్చిందండి ఏకచక్రపురానికి చేర్చింది జాగ్రత్తగా ఆలోచించండి ఈ ఏ ఏకచక్రపురము ఏమిటో తెలుసునండి ఆధార చక్రమే ఏకచక్రపురము ఈ పాండవులు ఎవరయ్యా ఒక్కొక్కరు ఒక్కొక్క చక్రమైతే ఆధార చక్రం దగ్గర నుంచి ఎన్నైనాయి ఐదు ఆ ఆజ్ఞా చక్రము ఎవరయ్యా అంటే కుంత్యుదేవి అర్థమైందండి ఈ కుండలిని శక్తి ఎవరయ్యా అంటే సాధకుడు అనబడేవాడు తాను సాధించవలసినది సాధించటం కోసం ఈ చక్రములను అన్నిటినీ దాటమే కాకుండా ఇంకో విశేషం కూడా ఉన్నది ఇందులో మూడు గ్రంథులు ఉన్నాయి మధ్యలో ఎన్ని గ్రంథులు ఉన్నాయండి విష్ణు గ్రంథి బ్రహ్మ గ్రంథి రౌద్ర గ్రంథి ఉన్నాయి ఈ ఆరు కాకుండా ఈ మూడు మొత్తం తొమ్మిదింటిని దాటాలి దాటగలిగితే వాడు ఎక్కడికి చేరుకుంటాడు సహస్ర ఒకవేళ ఈ గ్రంథులన్నిటినీ దాటినా యోగ శాస్త్రం ఏం చెబుతున్నది ఆజ్ఞా చక్రం దగ్గరకు వెళ్ళేటప్పటికీ అక్కడ ఏముంటాయంటే గురు పాదుకలు ఉంటాయి అన్నారు ఆజ్ఞా చక్రం దగ్గర ఏముంటాయండి ఆ గురువు యొక్క పా పాదుకలు ఉంటాయి ఆ గురుపాదుకల వద్ద ఇతడు చేసినటువంటి సాధన ద్వారా పైకి వెళ్ళడానికి కావలసిన అనుజ్ఞ కావాలి అందుకనే ఆ చక్రానికి ఏమని పేరు ఆజ్ఞా చక్రం పేరు ఇది వీడు పైకి వెళ్ళడానికి పనికి అనే సర్టిఫికెట్ ఇవ్వాలి అక్కడ గురుపాదుకలు ఇస్తే వాడు ఎక్కడికి చేరుతాడు సహస్రీకా పరమాత్మ వ్యవస్థిత సబ్రహ్మ సశివ సహరి స ఇంద్ర స్వరాటు మొత్తం దేవలోకం అంతా ఎక్కడ ఉన్నదండి ఇక్కడే ఉన్నది శివుడు అక్కడే ఉన్నాడు బ్రహ్మ అక్కడే ఉన్నాడు విష్ణు అక్కడే ఉన్నాడు ఇంద్రుడు అక్కడే ఉన్నాడు దిక్పాలకులు అక్కడే ఉన్నాడు సమస్త దేవకోటి ముప్పై మూడు కోట్ల దేవతలతో సాక్షాత్తు పరబ్రహ్మైనటువంటి వాడు సహస్రంలో విలాసవంతుడై కూర్చుని ఉన్నాడు ఈ కుండలిని అనబడేటువంటి ఆ శక్తిని మనం ఎప్పుడైతే ఊర్ధముఖంగా ప్రయాణం చేయిస్తూ ఆ ప్రయాణం చేయడానికి కూడా ఆ కుండలిని వెళ్ళేటువంటి మార్గం ఎట్లా ఉన్నదో లలితా సహస్రనామంలో మనకు చెప్పబడి ఉన్నది ఎలా ఉన్నదండి ఆ మార్గం అది అసలు నేను పక్కకు తప్పుకోవాలి కానీ మీలో ఒకళ్ళు వచ్చి కూర్చొని చెప్పగలరండి ఆ స్థాయిలో మిమ్మల్ని అందరినీ తయారు చేశారు మా స్వామివారు రాధానంద భారతీ మీరు కూడా ఎంతో ఇచ్ఛగా తయారయ్యారు విషతంతు తనీసి తామర తూడులో ఉండేటువంటి దారము ఎంత సన్నగా ఉంటుందో అంత సన్నగా ఉన్న మార్గం నుంచి వెళుతుంది ఆ కుండలిని శక్తిని ఉద్బుద్ధం చేసి ఆ సహస్రం చేర్చడం కోసం సాధన చేసినటువంటి మహానుభావులు మన మధ్యలోనే కూర్చుని అప్పారావు గారు ఆ కుండలిని యోగం ఎలా చేయాలో ఏంటో చాలా దివ్యంగా చెప్పగలిగినటువంటి వారు వారి పుస్తకం రాత్రి చదువుతుంటే నాకు చాలా ఆనందం వేసింది ఎన్నో విశేషాలు అందులో రాశారు ఆ యోగ సాధన గురించిన విశేషం నేను స్థాళీపులాకంగా చూసే మొత్తం చదవాలి ఇప్పుడు చదవాలి చాలా గొప్పగా ఉన్నది ఆ యోగ సాధన దేనికోసం మనం యోగం చేయాలి అంటే చెప్పాం అసలు దేనిని పొందవలనో దానిని పొందుట కొరకు యోగ సాధన దుర్లభమైన దాన్ని పొందడం కోసం అంతేకాని కేవలం శరీర ఆరోగ్యాన్ని పొందడం కోసం యోగ సాధన కాదు శరీర ఆరోగ్యం ఉంటే ఉంటుంది లేకపోతే లేదు శరీరం కూడా ఉండదు కానీ యోగం అనేటువంటిది ఆత్మ అనేటువంటిది శాశ్వతం దాని ధర్మాన్ని మనం పొందాలి అంటే ఖచ్చితంగా దాన్ని దేని కొరకు ఉపయోగించుకోవాలి అంటే దాని కొరకు ఇక్కడ ఉన్నటువంటి ఐదుగురు పాండవులు ఐదు చక్రాలైతే కుంతిదేవి ఒక చక్రం ఎవరయ్యావిడ ఆజ్ఞా చక్రము అక్కడ నుండి బయటపడమే వాళ్ళు సహస్రారమునకు చేరుకుంటారు ఎక్కడి నుంచి బయటపడ ఈ కష్టం నుంచి బయటపడడం ఏ కష్టం నుంచి కౌరవుల చేత లొక్క ఇంట్లో చంపబడుట అనే కష్టము నుండి బయటపడమే వాళ్ళు సహస్రారాన్ని చేరుకోవడం కనుక ఈ సహస్రమే ఏక చక్ర అర్థమైందండి దివ్యమైనటువంటి ఏకచక్రపురం ఏదయ్యా అంటే సహస్రాలు ఇప్పుడు అక్కడికి చేర్చారు అర్థమైందండి సాధకుడు ఎవరు చెప్పండి పాండవులను మొత్తాన్ని తీసుకువెళ్ళి అక్కడికి చేర్చినటువంటి విదురుడు సాధకుడు చాలా దివ్యమైనటువంటి సాధన చేశాడు వీళ్ళని అందరినీ అర్థమైందా ఆ తత్వం అక్కడికి చేరింది ఆ ఏకచక్రపురానికి చేరారు వాళ్ళు కూడా ఏకచక్రపురమునకు ఎవరు చేరుతారో వాడు బ్రహ్మజ్ఞుడు అర్థమైందా అండి అంతకుముందు వాడు సూత్రుడుగా పుట్టిన వైశ్యుడుగా పుట్టినా క్షత్రియుడుగా పుట్టినా ఎలా పుట్టినప్పటికీ సహస్రారానికి చేరుకునేటప్పటికి వాడు ఏమవుతాడండి బ్రహ్మజ్ఞులు అవుతాడా కూడా ఖచ్చితంగా ఇప్పుడు క్షత్రియ జాతికి చెందిన పాండవులు ఎక్కడికి చేరుకున్నారు ఏకచక్రపురం అంటే ఏమని చెప్పాం సహస్రం అని చెప్పాం కనుకనే ఇప్పుడు వాళ్ళు బ్రాహ్మణ వేషధారులై బ్రాహ్మణునకు విహితమైన ఊంచ వృత్తితో బ్రతుకుతున్నారు కనుక ఏ రూపాలతో ఉన్నారు వాళ్ళు బ్రాహ్మణులుగా ఉన్నారు ఊంచ వృత్తితో బ్రతుకుతున్నారు ఇలా కాలం గడుస్తుంది అక్కడ హస్తినాపురంలో పాండవులు మరణించారు అన్న సంగతి తెలిసి వైభవంగా మనస్సులో ఉత్సవం చేసుకుంటున్నారు బయటికి దుఃఖాన్ని ప్రదర్శిస్తున్నారు కనబడిన ప్రతి వాడికి పాండవులు వెళ్ళిపోయారు కదా అని వాళ్ళు వాళ్ళు అడగకుండానే వీళ్ళే చెబుతున్నారు ఎందుకంటే పదిసార్లు ఆ మాట అనుకుంటే వాళ్ళకి తృప్తి వాడికి కావలసింది వాడు అనుకుంటే వాడికి తృప్తి కదా అందుకోసమని వాళ్ళంతా ఆనందంగా లోపల ఆనందంగా బయటికి దుఃఖంగా ఎన్ని రకాలుగా వైదీ భూత్వ రెండు రకాలుగా ప్రవర్తిస్తూ ఆ కౌరవులు తమ ఆనందాన్ని తాము వెళ్ళ ఇప్పుడు తరువాత ఎవరిని రాజుగా చేయాలి ఏం చేయాలి మిదులుడు ఆ పాండవులు క్షేమంగా ఉన్నారు అనేటువంటి వార్తను ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాడండి ఎందుకంటే ధర్మజుని యొక్క ఆత్మ పదార్థం విధుని ఆత్మ పదార్థం రెండు ఒక్కటి ఇంకా కొంచెం ముందుకు వెళితే అందరిలో ఉన్నటువంటి ఆత్మ పదార్థం ఒక్కటి ఆ సాధన పరిపూర్ణం కావాలి కథాపరంగా చూసుకుంటే వెళ్ళిద్దరూ ఏక శరీరులు రెండుగా కనపడుతున్న ఏక శరీరుడు ఆ కారణం చేత ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాడు విధులుడు లోపల ఆనందపడుతున్నాడు ధృతరాశుడు కనపడినప్పుడు మాత్రం అంటున్నాడు పైకి మాత్రం ఏడుస్తున్నాడు ఎడవకపోతే బాగుండదు కదా కనుక ఈ విధంగా జరుగుతుంది ఏకచక్ర పురాలో ఉన్నటువంటి ఆ పక్కనే ఉన్న అరణ్యంలో ఉన్న బకాసురుడు ఆ ఏకచక్రపురంలో ఉన్న వాళ్ళనందరిని విరుచుకు తింటున్నాడు ఇష్టారాజ్యంగా బలహీనుడైనటువంటి రాజు ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు బలహీనుడు వాడు ఆ బకాసుని ఏమీ చెయ్యలేక వాడితో ఒక ఒప్పందం చేసుకున్నాడు ఏమిటా ఒప్పందం ప్రతిరోజు ఒక మనిషిని ఆహారంగా పంపడం ఒక బండెడు అన్నము ఆహారంగా పంపటం రెండు దొన్నలను ఆహారంగా పంపటం ఎంత ఆహారం అండి రెండు దున్నలు ఒక మనిషి ఒక బండి నిండా అన్నం ఇది పంపాలి ఇది వాడికి ఆహారం అంగీకరించాడు వాడు రోజుకొక్కడి చొప్పును పంపుతున్నారు ఈ పాండవులంతా బ్రాహ్మణ వేషధారులై ఒక బ్రాహ్మణుని ఇంట తలదాచుకున్నారు ఆ రోజున ఆ బ్రాహ్మణుని ఇంటి వంతు వచ్చింది ఆ బ్రాహ్మణునకు భార్య కుమార్తె ఓ పసిపిల్లవాడు ఆ పసిపిల్లవాడు అంటే మరీ నెలల పిల్లాడు కాదు మూడు నాలుగేళ్ళు ఉంటాయి వాడికి ఏడేళ్ళు ఎనిమిదేళ్ళు ఉంటాయి ఆడపిల్లకు ఇంత చిన్న వయస్సులో ఉన్నటువంటి ఆ పిల్లలను తన భార్యను వదిలిపెట్టి ఆ భర్త వాడికి ఆహారంగా వెళ్ళాలి ఏం చేయాలి ఆ ఇంట్లో ఎన్నో రోదనలు వినపడుతున్నాయి విన్నది ఎవరయ్యా అంటే కుంతీదేవి తన పిల్లలంతా భిక్షాటనకు వెళ్ళారు భీమసేనునితో సహా భవతి భిక్షాందేహి విధి ఎంత బలీయమైనదో చూడండి కేవండి కాళకూరి నారాయణరావు గారు ఉపద్యం రాశాడు వర విక్రయం అనే నాటకంలో ఎంత గొప్పగా రాశాడంటే మామగారు సర్వసంపదలు కలిగిన హిమవంతుడు స్నేహితుండు నెత్తి నెక్కి సర్వంబు చూడగలుగు శబ్ద్రుండు సర్వులను భయపెట్టి విహ్వలులను చేయు సర్వ సర్పజాతి ఆభరణంబులు ఎన్ని కలిగినా బిక్షమెత్తుట నీకు వృత్తి అయ్యే కదా పరమశివ ఏమి కర్మమురా ఎన్ని వసతులు ఉన్నాయండి ఆయన అయినా సరే ఓ పూర్య భిక్షాన్ దేహి అన్నాడు ఎంత కర్మం పట్టింది వాడికే తప్పలేదు సామాన్యమైనటువంటి జీవుడికి ఎక్కడ తప్పు ఎలా తప్పుతుంది ఏదైనా అనుభవించవలసింది అటువంటి మహాఫలశాలులై భగవంతుని యొక్క ప్రాపకం కలిగి బాంధవ్యం కూడా కలిగినటువంటి పాండవులకు ఎటు ఎటువంటి దుస్థితి కలిగింది స్వకీయమైనటువంటి క్షత్రియ ధర్మాన్ని వదిలిపెట్టి ఒక బ్రాహ్మణుడుగా వాళ్ళు బ్రతకవలసిన పరిస్థితి ఏర్పడింది బ్రతికితే పోయే వృత్తితో రాగి చెంబు తోముకుని ఇంటింటికి వెళ్ళి సీతారామచంద్ర పరం బ్రహ్మణే నమ జోలి సంకన తగిలించుకుని అమ్మ సభ్యంగా ఉంటే పెడతారా అని అడిగేటువంటి పరిస్థితికి అర్జునుడంతటి కూడా దిగజారాడు అంటే వాళ్ళని విధి ఎంత ఆడుకున్నదో చూడండి ఆ ఇంట్లో రోదనలు వినపడితే ఆ ఇంటికి వెళ్ళింది కుంతీదేవి ఆ దేవికి ఆ మాటలు వినబడుతున్నాయండి ఆయన చెబుతున్నాడు ఆ బ్రాహ్మడు ఏమంటున్నాడు నిర్ధారితో భవమయా నా దుఃఖితో భార్యతో చెప్పాడు ఏ రోజు కాకపోతే రేపు అయినా మరణించక తప్పదు అనుకున్న ప్రకారం ఇవాళ్ళ నేను ఆహారంగా కనుక వెళ్ళినట్లయితే రాజు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నవాడవుతాడు ఒకవేళ వెళ్ళకపోతే రాజు చేత అసత్యం ఆడించినటువంటి పాపం పట్టుకుంటుంది ్రతికినా ఉపయోగమేమున్నది ఎప్పటికైనా ప్రాణాలు పోయేవే కనుక నీవు దిగులు పడవద్దు నేను వెళ్ళి వస్తా అని భర్త భార్యతో చెబుతున్నాడు ఆ భార్య అంటుంది కుంతీదేవి వాతిట్లో నిలబడింది ఈ మాటలన్నీ కుంతీదేవి చెవినా పడుతున్నాయి భార్య అంటున్నది నాథ భర్త బ్రతికి ఉంటే పిల్లలను పోషించడం తేలిక భర్త గతించి నేను గనుక బ్రతికి ఉంటే ఆ పిల్లలను పోషించడం కష్టం ఒకవేళ ఎవరి ఇంట్లో అయినా అంట్లుతోమైనా తీసుకురావచ్చు కానీ తండ్రి యొక్క అజమాయూషీ లేనటువంటి పిల్లలు ఏమవుతారు మార్గాన్ని తప్పుతారు నేను వాళ్లకు అన్నమైతే పెట్టగలను కానీ మార్గాన్ని ఇవ్వలేను అటువంటి పిల్లలు పెరిగితే దేశమునకే నష్టం కనుక మీ బదులు నేను ఆహారంగా పెడతా మీరు ఉండి ఆ పిల్లలను జాగ్రత్తగా పెంచి పెద్ద చెయ్యండి వాళ్ళిద్దరూ ఎలా మాట్లాడుకుంటే ఆ కూతురు అన్నదిట నాన్న ఎప్పటికైనా నీకు నేను సొంత సొమ్ముని కాడిందండి ఆ పిల్ల ఎవరో ఒక అయ్య చేతిలో పెట్టి నువ్వు చెయ్యి కడుక్కోవలసిందే తప్ప శాశ్వతంగా ఏంట నన్ను ఉంచే అవకాశం నీకు లేదు ఆ పెట్టేదేదో వాడి చేతిలో పెట్టి వాడు మీ ఇద్దరు బ్రతికి ఉంటే వంశాంకురమైనటువంటి తమ్ముణ్ణి జాగ్రత్తగా పెంచి మీకు ఉపయోగపడేటట్లుగా లోకానికి కూడా ఉపయోగపడేటట్లు చేయవచ్చు అని కూతురు అంటుందండి ఆ కూతురు చెబుతున్న మాటలు వినేటప్పటికీ కుంతీదేవి కళ్ళు చెమర్చినాయి ఈ మూడేళ్ల వాడున్నాడే కత్తి తీసుకుని వాడిని పొడి చేస్తా నన్ను పంపు అన్నట్టు వాడు ఎంత ఉన్నాడు అండి వాడు ఆ ఇంట్లో ఉన్న నలుగురు నేను పెడతానంటే నేను పెడతానంటున్నారు ఎవరు భయపట్టల్లా ఇంకొకళ్ళు వెళ్ళడానికి భయపడుతున్నారు కానీ వాళ్ళు వెళ్ళడానికి భయపట్టల్లా ఆ పరిస్థితిని చూచి కుంతిదేవి అనుకున్నది నాకు ఐదుగురు కొడుకులు ఉన్నారు ఒకరు ఒకవేళ వెళ్ళిపోయినా మిగిలిన నలుగురు ఉంటారు వీళ్ళ దుఃఖాన్ని బాపటం కోసం ఇంతకాలం మమ్మల్ని బ్రతికిస్తున్నది బ్రాహ్మణ వేషం క్షత్రియుడిగా ఎవడు వెళ్ళినా బిచ్చం పెడతారా బ్రాహ్మణుడు వస్తే పెడతారు లేకపోతే ఎందుకు పెడతారు తెనాల్లో మేము చదువుకునేటప్పుడు దెందుకూరు యాజులు గారని మా ఇంటికి వచ్చేవారు ఆయన ఓ చెంబు తీసుకుని ఎంత ఉండేది చెంబు ఆ చెంబులో బియ్యం పెట్టాలి ఆయనకి చేతికి నాకున్నట్టే ఓ కడియం ఉండేది చెవులకేమో ఈలావున కుండలాలు ఉండేవి మెడలో ఈలాగున ఉన్న బంగారపు రుద్రాక్ష మాల ఇంత వైభవంగా ఉన్నటువంటి ఆయన వచ్చి చిన్నతనం చదువుకునే పిల్లలు ఆయన వచ్చి సీతారామచంద్ర పర బ్రహ్మణే నమహ అనేటప్పటికీ గుప్పిడు తీసుకెళ్ళి అందులో మా వదిన గారు మేము అనుకునే వాళ్ళం బంగారం ఉంది అడుక్కుంటాడేమిటి అని ఆయన ధర్మాన్ని ఆయన చేస్తున్నాడు అన్న సంగతి ఎప్పుడు తెలిసిందంటే ఇప్పుడు తెలుస్తుంది బ్రాహ్మణుని యొక్క ధర్మం ఏమంటే యచనా తర్వాత ఏమున్నదండి యాచనా కనుక తన ధర్మం తాను చేస్తున్నాడు సంపద కోసం చేయటంలా అట్లానే మొత్తం ఊరంతా బెచ్చనచ్చుతాడా వారానికి ఒక్కరోజు వచ్చేవాడు మరి ప్రతిరోజు ఎడ్డు పెడుతున్నా ఇంకో పేట నాసలపేట ఒకరోజు రామలింగేశ్వరపేట ఒకరోజు గంగానమ్మ పేట ఒక రోజు ఇట్లా ఒక్కొక్క పేట ఒక్కొక్క రోజు తిరుగుతూ ఉంటాయి ఆ చెంబు నిండేదాకా తిరగడం ఇంటికి రావడం అంతే ప్రతిరోజు ఊరు మొత్తం తిరిగేవాడు కాదు కనుక ఆ యాచన చెయ్యాలి అది బ్రాహ్మణ ధర్మం క్షత్రియ ధర్మం కాదు మమ్మలను బతికించింది ఆ బ్రాహ్మణ వేషమే కదా కనుక ఒక బ్రాహ్మణుణ్ణి కాపాడడం కోసం నా పుత్రుణ్ణి నేను ఎర్రగా పెట్టడంలో దోషం లేదు అని నిర్ణయించుకుని కుంతీదేవి లోపలికి వెళ్ళినట్టు బ్రాహ్మణోత్తమ నమస్కారం మీరెవ్వరూ వెళ్ళవలసిన పని లేదు రెండు కారణముల చేత ఈ నిర్ణయానికి వచ్చాను నేను నాకు ఐదుగురు పుత్రులు ఉన్నారు ఐదుగురిలో పర్వత సమానమైన బలశాలి అయిన పుత్రుడు నా రెండవ కొడుకు ఫేమస్ అయినటు అతడు కనుక వెడితే రేపటి నుండి ఏకచక్రపురానికి ఏ విధమైనటువంటి అపవాదు కానీ ప్రమాదం కానీ వచ్చేటువంటి అవకాశం లేదు ఎందుకంటే అక్కడ ప్రమాదకరంగా ఉన్నటువంటి ఆ బకాసురుడు అనేవాడు ఉన్నాడే వాణ్ణి సంహరించగలిగినటువంటి శక్తిమంతుడు నా పుత్రుడు ఒకవేళ చంపలేక వీడేవాడి నోట్లో పడి సంహరింపబడిన నాకు ఇంకా నలుగురు పుత్రులు ఉన్నారు కనుక మీరు నేను దిగులు పడవలసిన మీరు దిగులు పడవలసిన మీరు అంగీకరించి అనుమతి ఇస్తే నా పుత్రుణ్ణి పంపిస్తా ఆ బ్రాహ్మణుడు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించలేదండి అది దివ్యత్వం అంటే అమ్మా ఏదో తలదాచుకుంటామంటే మీకు మా మేము ఉన్న దాంట్లోనే కొంత భాగాన్ని అప్పచెప్పాం అప్పచెప్పినంత మాత్రం చేత మమ్ములను మేము కాపాడుకోవడం కోసం నీ కడుపున పుట్టిన పిల్లల్ని మేము ప్రాణత్యాగం చేయమని చెప్పడం అనేది ధర్మం కాదు కనుక మీరు వెళ్ళవలసిన పని మేమే వెళతాం ఎంతో బ్రతిమలాడి ఆ బ్రాహ్మణుణ్ణి ఒప్పించింది కుంతిదేవి తన ఇంట్లోకి వచ్చింది ఎప్పుడైతే తన ఇంట్లోకి వచ్చిందో పాండవులు భిక్షాటన పూర్తి చేసుకునే లోపలికి వచ్చారు ఆ ఉన్నటువంటి అన్నం మొత్తం బండికి ఎత్తించారు ఎడ్లు కట్టారు భీమసేనుడు ఇలా వెళ్ళాలి అని చెప్పిందండి మొట్టమొదటిసారికి మొట్టమొదటిసారిగా తల్లికి ఎదురు చెప్పాడు ధర్మరాజు అమ్మా భీమసేనుడు వెళ్ళడానికి వీల్లేదు సామాన్యమైనటువంటి వాడు కాదు బకాసురుడు ఇత పూర్వమే నేను విని ఉన్నా ఎవరో తెలుసా అండి అసలు ఈ బకాసురుడు నేను చెప్పా మీకు అందులో ఒకడు అది కాకుండా గత జన్మలో ఒక పౌరాణికుడండి పురాణ పండితుడు యువకాసురుడు ఎవరు పురాణానికి పిలిచినా గంటసేపు పురాణం చెప్పవలసి వస్తే పావు గంట మాత్రమే పురాణం చెప్పి మిగతా ముప్పావు గంట నలభై ఐదు మీరు నాకు దక్షిణివ్వాలి నేను తీసుకుపోవాలి మీరు ఏదన్నా ఇవ్వాలి అది తీసుకురండి అని ఇట్లా అడుగుతూ ఉండేవాట ఈ విషయాన్ని చెప్పింది ఎవరో తెలిసినా విశ్వనాథ్ సత్యనారాయణ గారు చెప్పారట ఎప్పుడు అడుగుతూ ఉండేవట గంటలో ముప్పావు గంట వాడు అడుక్కోవడమే పావు గంటే పురాణం చెప్పేవాడు ఆ కారణం చేత మరు వాడే బకాసురుడై పుట్టాడు అది బకాసురుని యొక్క పూర్వజన్మ వృత్తాంతము అని విశ్వనాథ్ గారు చెప్పారు అందుకనే అసలు ఏమీ అడగకుండా చెప్పాలి రాక్షసుడై పుట్టే అవకాశం ఉండదు అడిగాడా ఏమై పుడతాడు వాడు ఈ అడిగేవాళ్ళు కూడా ఊరికి అడగరండి విశ్వథ్ సత్య గారిని ఇంకో ప్రశ్న కూడా వేసేటట్టు అడిగినవాడు ఏమని ఏమండి మరి ఆ ఏకచక్రపురంలో ఉండే బ్రాహ్మలంతా ఏం పాపం చేశారండి వాళ్ళందరినీ విలుచుకు తిన్నాడు కదా ఈ బకాసురుడు అన్నట్టు ఒళ్ళు మండిపోయి విశ్వనాథ్ సత్యనారాయణ గారు అన్నట్టే ఇది మాత్రం కల్పన భారతంలోది కాదు విశ్వనాథ్ సత్యనారాయణ గారి కల్పనే అది అనవసరంగా ప్రశ్న వేశాడు దానికి సమాధానం చెప్పాడు ఆయన ఏమని ప్రశ్న వేశాడు ఏకచక్రపురంలో ఉన్న బ్రాహ్మలు ఏం పాపం చేశారు వాళ్ళని విరుచుకు తిన్నాడు కదా ఈ బకాసురుడు అంటే గత జన్మలో వీడు మీరు నాకు ఇవ్వండి నాకు ఇవ్వండి నాకు ఇవ్వండి నాకు ఇవ్వండి అని ఎంత అడిగినా ఒక్క పైసా కూడా ఇవ్వని వాళ్ళంతా ఏకచక్రపురంలో బ్రాహ్మలుగా పుట్టారా అందుకనే వాళ్ళని అందరినీ విరుచుకు తిన్నాడు ఎవడు వాళ్ళని విరుచుకు తిన్నాడు అన్నట్టు మేధస్సుకి అడ్డుకట్టలు ఎక్కడ ఉంటాయండి సామాన్యమైనటువంటి మేధస్సు కాదు విశ్వనాథ్ వారు అమోక అమోక అంత దివ్యమైనటువంటి మహానుభావులు అండి వాళ్ళని తలుచుకోవడమేమో ప్రాతస్మరణీయులు చాలా గొప్పవాళ్ళు ఎన్నో ధర్మాలు అవి వేయి పడగలు చదువుతుంటే మతిపోతుంది ఏమి సామాన్యమైన కనుక దివ్యాత్మ స్వరూపులరా ఆ బకాసురుడు ఆ రోజుకు రావలసిన ఆహారం కోసం ఎదురు చూస్తున్నాడు ధర్మరాజు చేత ఒప్పించింది రెండు ధర్మాలు చెప్పిందండి ఒకటి క్షత్రి ధర్మము ప్రజలను కాపాడుట ఈ ఏకచక్రపురం కూడా హస్తినాపుర పరిపాలనలో ఉన్న భాగమే వాస్తవానికి నీవు యువరాశువు కనుక ఇక్కడ ఉండేటువంటి కష్టాన్ని తొలగించవలసినటువంటి ఆవశ్యకత నీకు ఖచ్చితంగా ఉన్నది కనుక నీవు నీ తమ్ముడిని నువ్వు వెళ్ళినా నాకేం అభ్యంతరం లేదు మొత్తానికి బకాసురుణ్ణి మాత్రం సంహరించి ఈ గ్రామానికి కలిగినటువంటి కష్టాన్ని నివారించాలి ఇది మొదటి ధర్మం రెండవ ధర్మం ఏమయ్యా అంటే మానవీయ ధర్మము ఎదుటివాడు కష్టములలో ఉన్నప్పుడు ఆ కష్టములకు సహాయం చేయగలిగిన స్థితిలో తాను ఉన్నప్పుడు కూడా చేయలేకపోవటం అనేది చేయకుండా ఉండటం అనేటువంటిది మానవ ధర్మం కాదు నీకు చేసే సోర్సు ఉన్నది కనుక నువ్వు చేయాలి చేయకపోవడం మానవ ధర్మం నుంచి నీవు ఎక్కడికి పెడతావు రాక్షసత్వానికి వెళ్ళిన వాడుకో కనుక నీవు తప్పకుండా చేయవలసింది చేయాలయ్యా ఏ రెండు ధర్మాలను అనుసరించే వాడికి తగినవాడు భీమసేనుడే కనుక రెండవది నా కుమారుడు వాడిని సంహరిస్తాడు అనేటువంటి పరిపూర్ణమైన విశ్వాసం నాకు ఉన్నది కనుక భీమసేనుడు అక్కడికి వెళ్ళాలి అని నిర్ణయించారు కారణం ఏమంటే ధనుర్వేదము ద్వారా యుద్ధం చేయడానికి పనికి వచ్చిన వాడు అతడు కాడు కనుక అర్జునుడు వెళ్ళి ఉపయోగం లేదు నకుల సహదేవులను పంపడానిక వాళ్ళు నాకు సొంత కొడుకులు కారు ఎంత ధర్మం చెప్పిందండి కుర్తిది మాదిరి మాదిరికి కలిగినటువంటి పిల్లలు స్వతంత్రించి నేను మీరు ఈ పని అని వాళ్లకు చెప్పే అర్హత నాకు నిన్ను పంపుతానాడవు ఒకవేళ అటో ఇటో అయినా పెద్ద కొడుకు మాత్రం ఆ విధంగా కాకూడదు అందువల్ల రెండవ వాడైన భీమసేను పంపుతున్నా ఎన్ని కారణాలు చెప్పిందో చూడండి స్త్రీలకు ఏమీ తెలియదు వాళ్ళకేమీ ఆలోచించలేరు వాళ్ళకేం ధర్మం తెలుస్తుంది అని అనబడినటువంటి రోజులలో ఆనాడు ఎంత గొప్ప ధర్మాన్ని చెప్పింది ఓ కుంతిదేవి సామాన్యమండి ఎన్ని రకాలుగా రుజువు చేసింది ఆవిడ ధర్మరాజు మాట్లాడలేకపోయాడు భీమసేను బండి ఎక్కించారు సామాన్యమైనటువంటిదా బలం అమేయమైనటువంటి బలపరాక్రమములతో భీమసేనుడు అక్కడికాక వెళ్ళిన వాడు ఏం చేసేటట్టు వాడితో యుద్ధం చేయలేదు చండి హాయిగా బండి మీద కూర్చుని దొరికింది కదా అని బండిలో ఉన్న అన్నం అంతా తినేసాడు ఎడ్లా ఆ రాలేదు వాడు ఏమండి ఎంతసేపటికి పైగా ఈ తిన్న గిన్నెలున్నాయే విసిరి పారేస్తున్నాడు ఎక్కడ పడినాయి అంటే ఆ బకాసురుని మీద పడినాయి ఎవడరా వీడు ఇంతవరకు ఎవరు ఆహారంగా రాలేదు పైగా ఏవో వచ్చి మీద పడుతున్నాయని చూస్తే అవి గిన్నెలు ఎక్కడి నుంచి వచ్చినాయని చూస్తే బండి మీద మహాబలశాలి వెనక నుంచి వచ్చి ఒక్క గుద్దు గుట్టండి అప్పుడే నోట్లో ముద్ద పెట్టుకుంటున్నట్ట వ్యాసుడు అన్నాడు ఉపయుక్త ఏత ఆహారం కబలీకృత అన్నాడు ఇక్కడ కబలీకృతము అంటే మ్రింగుట అని అర్థం వాడు వెనుక నుంచి వచ్చిన గుర్తు నోట్లో పెట్టుకున్న ముద్ద మింగటానికి ఉపయోగపడింది అన్నాడు అంతే తప్ప వాడిని ఏమీ కష్టపెట్టలేదట ఆ దెబ్బకి అది నోట్లోకి అమ్మయ్యా నేను కష్టపడకుండానే లోపలికి వెళ్ళిపోయింది అనుకున్నాడు భీమశీరుడు వీడేమిటిరా ఎంత కొట్టినా కదలటం లేదు అని ఆ ప్రక్కనే ఓ చెట్టు ఉంటే దాన్ని పీకి అతన్ని కొట్టడానికి వచ్చాడు అప్పటికి అతడు ఆకారాన్ని స్వీకరించడం అయిపోయింది ఒక్కసారి ఒళ్ళు విరుచుకుని ఆవులించినటువంటి ఆ భీమసేనుడు లేచి బండిని ఒక్క తాపున తన్నాడు ముక్కలు ముక్కలు అయ్యింది దిగకుండానే క్రిందికి ఎవరు భీమసేనుడు కష్టపడి దిగటం ఎందుకని దాన్ని నొక్కు నొప్పు చేశాడు దిగాడు ఇప్పుడు బకాసురునితో తలపడ్డాడంటే తలపడినటువంటి అతడు కేవలం లోనే ఆ బకాసురుణ్ణి ఎక్కడికి పంపాడు అంటే వాడి తల్లిదండ్రుల దగ్గరికి పంపించేశాడు ఇక్కడ యుద్ధం ఎలా జరుగుతుంది ఆ బకాసురుడు వీడిని తింటాడా వీడు బకాసురుణ్ణి చంపుతాడా విష్ణు విష్ణు విష్ణు విష్ణు విస్తర్ విష్ణు విస్తు నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర ఆ బకాసులుడు వీడిని చంపుతాడా వీడు బకాసులను చంపుతాడా చూద్దామని ఏకచక్రపురం అంతా వచ్చిందండి దూరం నుంచి చూస్తున్నది అరణ్యంలో వాళ్ళందరూ చూస్తూ ఉండగా మహా వినోదంగా భీమసేనుడు ఆ బాసురుని సంహరించేశాడు హరణమ పార్వతీదేవ మహాబలశాలి అయి వాణ్ణి చంపినటువంటి ఆ విజయ బల గర్వం తిరిగి వస్తున్నటువంటి ఆ భీమసేను ఏకచక్రపురం అంతా కూడా స్వాగతం పలికింది వెంట ని ఆ గ్రామానికి తీసుకు ఎప్పటికి చేరుతుంది అంటే సాయంకాలం ఐదున్నరకు చేరుకుంటుంది అని మనవి చేస్తూ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ రామ జయ జయ జయ రా